శ్రీ గురుగ్రహో నమీ జనా జనపతి శ్రీ మహాప్రాన్ ఇతానాం అల్లే దుదాన సలావుం ఓ ఆస్తియల్ మాలిహి వస్సాలి కుస్తాహో అల్లాహి మన్ దినారాన్ అల్లాహు అమీన్ హువన మురాన్ సావు కైసబన మా హం తరం దైకా ఉన్ యామన్ మా అహ్మద్ మం హుదార్ అదోనస్ హాయిదా అల్లాహు సాయిదా సదన మన్ మాతరం ఆచార్యం బ్రాహ్మణం ఆచార్యం బ్రాహ్మణం కిచిత్ ఋషమివ ప్రహిద్వైనమాహు عاطرها و مصیم عاطرها و مصیم عاطرها و مصیم عاطرها و مصیم عاطرها و مصیم عاطرها و مصیم పితు మాతృ అనే శబ్దాలకి లోకంలో ప్రసిద్ధమైన అర్థం ఏది గలదో దానిని ద్వశిపించి ఇవన్నీ కూడా ప్రాణము తక్కువ అనేది కాదు అని ఒక ప్రతిపాదన అది ఎలాగంటే కుండ బాణ మూకుడు మొదలైనవి లోకంలో ప్రసిద్ధమైన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదములకు వేరువేరు అర్థాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే అది వేరేది బాణ మరొకటి మూపుడికొకటి అనేది ఇవన్నీ భిన్న భిన్న వస్తువులు అన్నట్టుగా మనం భావన చేస్తూ ఉంటాం కానీ మనం ఏమని చెప్పచ్చంటే నువ్వు కుండ కుండ మట్టియే బాణ మట్టియే అలా చెప్పేటువంటి అధికారం మనకు ఉన్నది ఎందుకంటే ఎండా బాణా ఇత్యాదు నామరూపాలు తప్పించి అక్కడ ఉన్న వస్తూ మర్చిపోయింది ఏ విధంగా మీరు తల్లి తల్లి కొడుకు సోదరులు ఇట్లాగా అనేక నామాలతో లోకంలో వ్యవహారం ఉన్నదే ఈ వ్యవహారంలో ఆ దేహము దేహానికి రూపము మార్పు ఉంటుంది నామం మార్పు నామరూపాలకు దేహం ఉంటుంది సో ఈ నామరూపాలలో ఉన్న భేదాలు బట్టి ఇన్ని ఎప్పుడైతే కేంద్రం చేశారో అది అసాంతము అని అనిపిస్తుంది అది అదే సత్యము అని అనిపిస్తుంది కేవలం చేస్తే అది బీహార్ లో రైల్వే లైన్ ఎక్స్ప్రెస్ లైన్ డబుల్ ట్రాక్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్స్ ఢిల్లీ కల్కట ఇది ఎలా బీహార్ వెళ్తాం ఆ రైల్వే లైన్ అది ఏమైనా తీసుకోవచ్చు ఇంతవరకు ఓ పోల్ స్ ప్రసాద్ యాదవ్ స్టేషన్ అని దో వన్ ఆఫ్ ది పోర్ట్ బోర్డు పెట్టేస్తుంది ఇంకా అక్కడ ఆగాల్సి ఉండే ఎక్స్ప్రెస్ అయినా సరే ట్రాఫిక్ అయినా సరే అక్కడ ఆగాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఆగోదే ఇప్పుడు పేరు పెట్టారు కాబట్టి అలా అవుతుంది అలాగే రోజు పక్కన ఒక ఆలయ ఉంటుంది దాని మీద ఒక బట్ట ఒకటి కప్పి అధ్యాన్ ఇస్తే ఇంకా ప్రాథమిక పేరు అడి ఏం జరుగుతుంది సార్ నేను ఎలా ఉంది దృష్టాంతా చెప్పాను పేరు తప్ప అక్కడ ఏంటి లేదు నామ ధ్యేయం నామ మాత్రమే అక్కడ వస్తుంది ఏమన్నా చేసిన గారు చేయలేదా అక్కడ పేరు ఏదో పేరు మీద నడిచిపోతా సో అదేవిధంగా అంటే పేరులో ఉండేది ఏం చెప్పడం కోసం ఏదో ముఖాంతం చెప్తాను అన్ని జాగ్రత్త పిత అంటే మనం భేద దృష్టిగా అలవాటుపోతుంటాం బాగా లోక్గా భేదాన్ని అలవాటుపోతుంటాం అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే ఈ భేదమే శక్తిగా మనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవం ఒక అవగాహన వాస్తవం ఏంటంటే పితామాతాయుద్ధాది పదములకు లౌకికమైన అర్థం ఏడుకున్నదో ఆ అర్థాన్ని పరిష్కరించి యథా అంటే వస్తువుని బోధిస్త నువ్వు పితావి ఏదంటున్నావో అది ప్రాణమే మాతో అది ప్రారం అని ప్రతిపాదన మనం మొదటి మంత్రంలో చూసాము దానిని రైతులు అన్వయోగ్య ప్రేకాల ద్వారా స్కృతి సమర్పిస్తూ ఉన్నది అన్వయోగండి పితరం వా మాతరం వా జాతరం వాతావరంగా ఆచార్యంగా బ్రాహ్మణంగా ఎదురుగా మీరు తండ్రి తండ్రి అయితే రచించిన హాయీ లేకపోతే దండీ అనే వ్యక్తిని కానీ సోదరుని కానీ సోదరుని కానీ లేదా ఆధ్యాత్మిక్రాహ్మణుడు లేదా వేస్త ఆయన్ని కానీ సపోజ్ మీరు దిశ ఇవ్వ ఆ వ్యక్తిని ఉద్దేశించి కొంచెం పరుషంగా మీరు మాట్లాడేది అనుకున్నారు పురుషంగా మాట్లాడితే ఇంకా తక్కువగా మాట్లాడేది అనుకున్నారు మాట్లాడితే అప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాక్సింగ్ ఏదైనా మాకు పెద్ద వేరంతారంటే పెద్ద తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ విషయంలో స్వరంగా మాట్లాడాలని చెప్పి నిర్దేశించి మీకు నిందయ అని నిందిస్తావు కొత్త వేళ మాట్లాడతావు సో నువ్వు తండ్రిని నిందించడం ద్వారా తండ్రికి కచ్చిన వాదైన పితృహాలై అంత తప్పన ఎంత కొత్త అనహింస హింస హింసంటే యపర్పటమో వచ్చి సంపద కావచ్చు ఇక్కడ సంపద అర్థం ఈ నెగిటివ్ గురాలయ్య ఉంది కాబట్టి తండ్రిని సంపద చేయడం అన్నది ఇప్పుడు తండ్రి అంటే ప్రాణం కదా తండ్రి అంటే ప్రాణమే కానీ దేహం కాదని మనం చెప్పాం కదా కాబట్టి ఇప్పుడు మీరు తండ్రిని కానీ తల్లిని కానీ అవమానం చేస్తూ మాట్లాడితే మీరు ఎవరిని అవమానం చేసినట్టు ఆ ప్రాణదేవలోనే అవమానం చేస్తున్నారు కాబట్టి తిప్పినది దేహాన్ని చాలా అక్కడ దేహాన్ని దిస్తున్నారా దేహాన్ని తెచ్చట్లేదు ఆ దేహం ముందు ప్రకటన అవుతున్నటువంటి ప్రాణదేవతనే మీరు పెంచుతున్నారు అందుకే ఆ దేహాన్ని ముప్పుకోకుండా దేహం మీద ఏ రకమైన యకాస్తున్నా వాస్తు ద్వారా ఆ దేహం ముందు ప్రకటన అయ్యే సందర్భంలో ఏమంటున్నారంటే మీకు నిర్ణయింపు కాక మీద మీకు నెగిటివ్ దాట్ లో కలిపిస్తే బాగా అర్థమవుతుంది అవుతుంది పట్టండి తండ్రిని తిట్టుట ద్వారా నేను హత్య చేసిన వారు అవైనాను అలాగే మాకు గు ఇంటికి ఆరోగ్యం వస్తుంది అంటాను చెందిలో అక్క వస్తాయంటారు ఏం చేస్తారంటే మర్యాదనే తీసుకొచ్చి చక్కగా జోనాలుగా ఉంటాం వ్యవస్థ చేసి డిన్నర్ ఎక్కువ అందించి కొంత ధనం కూడా ఇచ్చుకోండి అన్నయ్య అయితే అన్నయ్య తప్పు ఉద్యోగం చేస్తున్నందుకు ఎప్పుడైనా కొంచెం ఇంటికి వచ్చినా అరపడుపుతో వేరుస్తాలో తరగతి దేవుడుతో మానే ఎక్కడ సరే చేయకుండా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే అలా చేసినట్లయితే ఆ దేహం ప్రాణదేవత ఆశించింది సపోజ్ దానికి ఆపోజిట్ గా చెడమలా తిట్టుగా ఉండాలనుకుంటున్నారు అప్పు చేసిన కొత్తగా ఉంది నింద ఎదు కాదు ఇంటికి వచ్చిన సోదరించి మర్యాలు చేసి చెబుతులు పెట్టాల్సింది పోయి తిక్కి పంపిస్తాన ఏంటో మీకు నిండలేదు ఆ విధాలని నేను ఆమె ముఖంలో ప్రాణం లేకుండా ముఖంలో కత్తి కత్తి లేకుండా నెత్తులు చెప్పలేదు అనమాట అట్లయితే తిట్టేసి ఇచ్చేసిన తర్వాత మనిషి ముఖం మీద కత్తిమీకి తీస్తే నెత్తులు కూడా కాదు అంటే దాని అర్థమైందంటే దానమే లేకుండా సబ్దేశ్ అయిపోయింది అన్న అలా వినిపిస్తా అచార్య హావై త్వమసి అచార్యం తెరవడానికి చెప్పింది అచార్యం నువ్వు సత్యదేశారి కోసమానం బ్రాహ్మణ హావై త్వమసి ఇది అక్కడ వాస్తవంలో దేహాన్ని ఏమీ అవ్వదు దేహాన్ని మీరు ఇప్పుడు దేహాన్ని అసలు సత్తి కూడా దీనికి దూరంగానే కాబట్టి దీని ఒక అవైపోయింది ఏమైనా మీరు ఎవరిస్తున్నారో అది ఆ నామ రూపాలు కాదు ఆ నామరూపాలుతాన్ని మీకు ఈ దృష్టాంతాన్ని కూడా అర్థమైంది ఒక దృష్టాంతంలో మీకు ఆ పాయింట్ అంత బలంగా కట్టకపోతే మీకు నెక్స్ట్ దేహాన్ని అటాక్ట్ సందర్భం ఇస్తారు నేను ఎగ్జాంపుల్ అది కూడా చూసుకుంటే మీకు సరిపడుతుంది సో ఇది భార్యగా దృష్టి ఉంటాము అర్థము ప్రాణ విషయత్వమితేణి ప్రాణోమాత అంటే అర్థమయ్యం లేదు పితామాత మొదలైన శబ్దాలకి లోక ప్రసిద్ధమైన అర్థం ఏది కలరో తండ్రి తండ్రి ఇద్దరు లోక ప్రసిద్ధములైన అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలు మీరు పక్కన పెట్టేసేయండి అర్థాలు ఏదో ఇన్సిడెంటల్ గా గతాను వ్యతిరేకంగా అలా లోకల్ వ్యవహారంలో వచ్చిన అర్థాలు తప్పిస్తే అదంతా సాక్ష్యం కాదు అతం కూడా ఇప్పుడు ఈ తండ్రి తండ్రి అనేటువంటి ఒక రిలేషన్షిప్ ని ఒక ఒక కాలం నుంచి పెరిగించటము దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండటము అది తగ్గిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ పెట్టే ప్రయత్నం కేవలం ఈ దృష్టిలో ఉంది ఇంకెక్కడా లేదు కూడా దీనించే కదా యానిమల్స్ లో లేదు యానిమల్స్ లో మటర్ బియన్ సిక్టింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం వెళ్ళి సో కానీ మనకి షార్ట్ మైన్ ఉంటుంది ఆ తర్వాత ఒక్క త్రీ మంత్స్ అదే వేరు వేరు యానిమల్స్ ఉంది వేరు వేరు సైన్ మంత్స్ ఉంటాయి బతికే మంతకాలం ఉండదు యానిమల్స్ లో బర్డ్స్ లో పెరుగుతీకాల్లో ఎంత మటర్ బియన్స్కి ఒకప్పుడు శతంగా కూడా ఉంటుంది కానీ చాలా లిమిటెడ్గా ఉంది చాలా కాస్ట్ వైజ్ ఉంటాయి వేరే హ్యూమన్ బీయింగ్స్ లో అది ఉంటుంది బట్ స్లోని అది ప్రేమ నుంచి ప్రేమగా ఆరంభం ఇది క్రమంగా ఆసక్తిగా మారుతుంది సో అది ఒక అర్థం ఒక శ్లోకం సాగవుతున్నాం వాడు పుత్రానురాగవాన్ ఆరంభంలో పుత్రుడు వేస్తారు ఆ పది రోజులు వేయొచ్చు అనువాదం అవుతుంది ముగ్గురి అనురాగం ఉంటుంది క్రమంగా స్నేహ కర్షిత మానసానుగం క్రమంగా అనురాగము లేకపోతే ప్రేమలది అది ఆసక్తి కింద మారుతుంది అటాచ్మెంట్ కింద మారుతుంది లవ్ చేస్తే అటాచ్మెంట్ అప్పుడు వీడు బంధింపబడతారు దానిపై ఎదురు వాళ్ళని బంధిస్తారు చాలా బంధింపబడతారు కాబట్టి ఎవరైతే మీకు యానిమల్ అది అనురాగం ఉంటుంది అనురాగం క్రమంగా తగ్గిపోతుంది ఇది రానిష్టానం హీవన్ ధ్యానం ఇది కేవలం హ్యూమన్ బీయింగ్స్ లోనే ఉన్నది పైగా హ్యూమన్ బీయింగ్స్ లో కూడా ఎందుకుంది అంటే హ్యూమన్ బీయింగ్ డిజెస్ టు డే హ్యూమన్ బీవింగ్ హ్యూమన్ బీవింగ్ లాగానే ఉండడం ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని తన మీద ఆలోచన చేసుకుని పరిచేస్తూ ఉంటాయి హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీవింగ్ లాగా ఉంటే ఇక్కడ ఆయన ఉంది ఈ గోల్ కేసు ఉంది ప్లస్ రిప్లి కానీ ఆయన బాధ నివేస్తున్నాను సో నేను ఒక వ్యక్తిత్వాన్ని దర్శనాలిటీ నా మీద అవతరిస్తుంటాను దేవం చేయండి కవైతే ఈ దర్శనాలతో రిలేషన్షిప్ ఇస్ నాట్ ప్రిజెంట్ దేవం దింది ఆ రిలేషన్షిప్ ఫలుషితంగా అయిపోతుంది ఆసక్తి మీద కలుషితం అయిపోతుంది కాబట్టి ఈ విధంగా లోకంలో ప్రసిద్ధమైన అర్థములు పితా అనే పదానికి మాతా అనే పదానికి ఏవైతే ఉన్నాయో వాటిని అలా వరంగంలో పార్పర్ చేయడం లేదు అయ్యా వేదాంత క్లాస్కి వస్తే వాటిని సమర్థించారు జగన్ క్లాస్కి వెళ్తే అక్కడ సమర్థిస్తారు పక్కా వేదాంత క్లాస్కి వస్తే సంబంధం మాతాపితులు ఇవన్నీ సంబంధాల మీద పెద్ద మీరు అవే అలా ఉంటారు వేదాంత క్లాస్ అంటే సో ఏదైనా వాస్తవ లక్షణం ఏంటి కనుక ఈ ప్రసిద్ధార్థం ఏదైతే ఉన్నదో ఉష్ణం కేవ దానికి తీసుకుంటాం ఇంతేదం అప్పుడు అయితే ఇప్పుడు పితా అన్నదానికి లౌకికార్థం వాస్తవమైన అర్థం చెప్పాలి ఏది వాస్తవమైన అర్థం ప్రాణ విషయత్వం పితా ఏదంటున్నావో అది ప్రాణదేవత మాత ఏదంటున్నావో అది ప్రాణదేవత కుండలు ఏదంటున్నావో అది మట్టి ఏ అది ప్రసిద్ధార్థ త్యాగం చేసి నేను ఇంకా పృష్టాంతాన్ని వస్తున్నా రంగేవని నేను అనుకోవద్దు వాటి వాళ్ళు గ్రహిస్తానని చెప్తున్నాను సో ప్రసిద్ధార్థ త్యాగం చేసి వీరు ఇక్కడ కృష్ణ ప్రాణ విషయత్వాన్ని బోధిస్తోంది అప్పుడారు నాది రెండు పృష్టాంత ఒక అన్వయ పృష్టాంతం ఒక వ్యతిరేక పృష్టాంతం అది ఎలాగని హౌ ప్రసిద్ధార్థ త్యాగం చేసి ప్రాణ విషయత్వం మనం చెప్పాలి ప్రాణ విశేషత్వం ప్రాణమనే అర్థాన్ని చెప్పాలి ూ అని ఒక అవతారిక సంకర్డ అవతారిక సమాధానం ఆక్యం మోధి భాషు సత్యం స చిత్రే పిత్రాది పిత్రాది శబ్ద ప్రయోగా సుత్రంత ప్రయోగా రాష్ట్రం లేకపోతే బుద్ధిలో నచ్చినట్లు ఉంటుంది మంతా బుద్ధి సో అన్వయము వ్యతిరేకంగా చూపిస్తున్నా సో పితావని శబ్ద ప్రయోగం ఎప్పుడు చేస్తావు ప్రాణం ఇంతే చేస్తావో ప్రాణం లేకుండా చేస్తాం ప్రాణం ఉన్నప్పుడే కదా ఉన్నప్పుడే పితావుని సబ్ ప్రయోగం ప్రాణం ఉన్నప్పుడే మాతాన్ని సిద్ధ ప్రయోగం ప్రాణం ఉన్నప్పుడే స్వతాలను శక్త ప్రయోగం చేస్తున్నారు అంటే అక్షణ ఇది అందరూ ఏమిటి నెక్లెస్ అంటే అది బంగారం గా నెక్లెస్ అవుతున్నారు అది బంగారం గా మరో అంటే అర్థమేంటి ఎందుకు బంగారం అన్నాడు సాను తర్వాత ఒకవేళ ప్రాణం లేదనుకోండి తదు ప్రాణం చదువుతా ఆ ప్రాణం అక్కడ లేక తగ్గలేదు అనుకోండి అప్పుడు పితాన్ని ప్రయోగం చేస్తున్నాడా లేదు ప్రయోగ అభావ ప్రాణం లేకపోతే భార్య అంతా ఉంది ఇది ఎనభై తేదీ మంది ప్రాణప్రయోగం చేశారు అనుకోండి ఎనభై తేదీ అక్కడే ఉంటుంది ఇంటి నుంచి ఎనభై తేదీలు అక్కడ ఉంటుంది దీన్ని సైంటిస్ట్ ఉన్నారు టెన్ లోన్ సైంటిస్ట్ ఈ టెర్మినల్ విధానమే పుస్తకాలు జరుగుతుంటే వారం ముందుకి నడవద్దు భూ సమయాన్ని గుర్తుకొస్తూ ఉంది అతను ఏం చేసేదంటే టెర్మినల్ పేషెంట్స్ టెన్ పేషెన్స్ తీసుకున్నారు తీసుకునే ఒక ఎక్స్పెరిమెంట్ ఒక డిజైన్ చేశారు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ టెన్ పేషెంట్స్ బెడ్ మీరు పడుతుంటా ని బ్యాలెన్సెస్ ని పెట్టారు వెల్త్ డి చేసి బ్యాలెన్స్ పెట్టాయి చాలా అక్యూరేట్ బ్యాలెన్స్ పది బ్యాలెన్స్ అలా డిజైన్ చేస్తాం బ్యాలెన్స్ ఈ బెడ్ డిజైన్ చేస్తే ఈ బెడ్ కొత్త అక్కడ ఆ వెల్త్ కాస్ట్ చేస్తా ఉన్నాం ఆ బ్యాలన్స్ పెద్ద వీడి వెయిట్ లాస్ వస్తుంది అంటే వెయిట్ లాస్ హేరీ నుంచి పై హండ్రెడ్ గ్రామ్స్ షేర్ బెరివేస్తుంది వెయిట్ లాస్ అలా ఏదో రైట్ జరుగుతుంది ఇలాగో రైతు తగడాలు తగడా ఉంటాయి యూనిఫామ్ గా ఉండదు కదా అసలు మామూలుగా మనమంటే ఆలస్యంగా ఉన్న వాళ్ళకి ఒక టూ పౌండ్స్ ఇటువంటిలో రేట్ జరుగుతుంది టూ పౌండ్స్ అంటే ఎంత కేజీ టూ అంటే ఒక కేజీ అయిపోయింది లెఫ్ట్ కేజీ రోజు రోజు అంత రేట్ ఇంప్రూవ్ చేస్తుండే ఆహారం తక్కువ ఉంటుంది కనుక ఇదే కన్నా అవుతుంది గా ఉంటుంది కనుక ఏదో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ వేలు చేస్తుంది ఆ పరిస్థితిలో ఒక బయట ఉన్న పెద్ద అబ్జర్వ్ యూనిఫామ్ కష్టం డైట్ ఈ లూజ్ ఎస్ లాస్ ఆఫ్ వెయిట్ అంటే హాఫ్ కేజీ వెయిట్ ఒక్కసారిగా హాఫ్ వస్తుంది అంటే ఆ వాయు వాయు శక్తి ఆ ప్రాణశక్తి అలా పోయిందన్నమాట వాయు రూపంగా దగ్గర వ్యాపించి ఉన్న ప్రాణం ఒక్కసారిగా అవలండిపోయిందన్నమాట పోయినప్పటికీ అది ప్రాణం పోయింది కాబట్టి ప్రాణం పోయినప్పుడు వెయిట్ లాస్ ఎంత హాఫ్ కేజీ కూడా ఉండదు మిగతా బ్రా అక్కడే ఉందిగా దానికోసం సెంట్రల్ అంటారా పితా అని ప్రయోగం ఉంది కాబట్టి పితానే ప్రయోగం చేశారు అంటే ప్రాణం ఉన్నప్పుడే చేస్తున్నారు ప్రాణం లేకపోతే అదే దేహానికి పితా ప్రయోగం చేయటం లేదు ఇది అన్నీ వ్యక్తి దీనికోసం మీరు ఏం చేస్తారండీ మీరు అవుతుంది చెప్పండి ఏం చేస్తారు మీరు పితా అన్నప్పుడు ప్రాణాన్ని ఉద్దేశించే పితా అన్నారు అది ఏదంటే ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం పోరానికి పితా అన్న కాబట్టి నాడు ఇప్పుడు తండ్రి గారు జీవితా నాన్నగారు నాన్నగారు అంటారు ప్రాణం పోగానే దీపా దేహాన్ని తీసుకున్న తరగతి అని అంటారు అంటే కానీ తండ్రి గారిని తీసుకుని తరగతి చూద్దాం అని అనుభవం పొదప్పు లేదా అనుకుంటాం తెలిపించండి తెలిపి అనుభవం అంటే లోపల అన్నారు అర్థం తెలిసింది అంటే బాగుంటానో లేకపోతే బదిలీతనో అంటారు అతను పొదపు లేదండి కాబట్టి అన్నయ్య క్రీకాలను బట్టి పితాన్న మాతాన్న ప్రాణమే అని పేరుంది ఇంతేగానే రామారావు సుబ్బారావు అన్ని కూడా ఇవన్నీ పితా మాత భాత దీని రావాలి సూపర్ ఇంపొన్ చేయాలి రియల్ ఎఫ్ అంటే అది చెప్తున్నాను ఈ అన్వయం క్రీకాలం ఎలాగా కథం సదు అదే ఎలాగా అది కొంచెం వివరంగా చెప్పండి స్థానం ఉన్నప్పుడే కొంచెం శబ్ద ప్రయోగం చేయటం స్థానం లేకపోతే శబ్ద ప్రయోగం చేయకపోవటం అనే అన్వయాలే కొంచెం వివరంగా చెప్పండి ృమివ సదననురూపమి ఎవరో హోరం ఎవరో వద్దు ఎవరో ఎవడో వద్దు ఎన్న చిత్రాభి అన్నతనం మీరు కంటిన్యో లేకపోతే చాలా ఇస్తుంది అక్కడ ఆ లిస్ట్లో ఎవరో హోరం తీసుకోండి ఇతరీనా అన్యత పితామాత భాత స్పష్ట బ్రాహ్మణ ఆ ఉన్నా యావరం చేసి దృశ్యం ఇవ్వ ప్రంటే పౌరుషంగా కనీసం ఆ మాతీ గతలో తగిన గాయపడి తీనికే సంగ్రం ఏమంటున్నా తనను రూపం ఇవ్వ ఇప్పుడు తండ్రి గారితో మాట్లాడేప్పుడు ఆ స్టేటస్కి వాళ్ళు సభ్యుకానికి మర్యాద చేస్తూ వీళ్ళు మాట్లాడాలి సహజంగా కానీ అలా కాకుండా పరుషంగా మాట్లాడుతున్నాడు తిరిగి ధ్వజనం ఏదో మాట్లాడాలి పరిజ్ఞానంతో మారాయుం అన్నాడు నువ్వు అన్నాడు అంటే తనుకో నువ్వంటే బాగలేదు ఆ వెళ్ళదు అన్నాడు అయితే పోవాలి అన్నాడు ఏదో తల్లి తల్లిని అదిలో అన్నాడు అలాగే సో ఆ ప్రత్యాహత్ అనుకోరుతున్నాం హిందీలో తూ అనుకోరుతున్నాం ఆప్తృష్ణు వివేకినూత్వాం ఇప్పుడు వివేకవంతులు పక్కన ఉన్న టైరు వివేకన ఇది లేకపోతే చిట్టుపక్కల ఎవరు అంటారు కోపంలో ఉన్నవారు సందర్భం సమయం లేకుండా గెలుస్తారు ఆ పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు అంటారు ఏమని అంటారు అంటే జిక్ వాళ్ళు అవసరం కొత్తది అంటారు తెలుగు అయితే వర్తమానం అంటే పెద్దవాళ్ళని అని అలాగా నింద జిక్ అంటే సంస్కృతంలో జిక్ తెలుగులో సి అలాగా తప్పవాళ్ళు ఇలా అనకూడదు అని ఇంకా అవసరం అంటే పితుడు హావై నిర్ణయ పితు హంతా పితుడు అంటే అంతే నేను తండ్రిని తండ్రిని చంపారు అని పెద్దవాళ్ళ పేరు చెప్పారు పేరు అన్నాడు పెద్ద ఎలా ఉంటుందంటే బొద్దుకోసం పేరు పెట్టేవా నువ్వు అనుకో ఇలా తెలవకపోతున్నావు ఎక్కడ పేరు పెట్టి తెరవకపోతుంది వీళ్ళ దగ్గర పేరు పెద్దలు పేరుతో పెట్టిన వాళ్ళు పేరు పెట్టిన పెద్దలు ఆ పేరుతో ముగిస్తారు వీళ్ళు అయ్యాన్ని అనాలి కానీ పేరు పెట్టి చేస్తారా కాబట్టి ఆ ముఖ్యంగా ఒకవేళ అంత అహంకారంగా ఇది తండ్రి తప్పకుండానే చంపేసేదీ సం అని అంటారు సో లేక ఉంటా అంటే భారతదేశం ఇది చాలా దృఢంగా ఉంటాయి టైంలో ఆ భారతదేశం చేత పెద్ద పరిధిగా మాట్లాడతారు పెద్దలు కంటి చంపడకున్న దేవుడిన తర్వాత వివేకా అప్పుడు అంత మాట్లాడతారు అయ్యో బతుకున్నాడు అవన్నీ చేసేది అని మాత్రం సో ఆ బతుకున్నప్పుడు పోతుంది మనిషి పత్తి తప్పకుండా తర్వాత మనిషి గుర్తిస్తారు ఇది మానవ స్థాయి కాబట్టి మామూలుగా పత్తి నిర్దేశంలోనే అలా ఉంటే ఇక తీవ్రమైన రాని ఆదాటంలో ఎలా ఉంటారు ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన గెలాటంలో కంటే కొడుకు ఉన్నప్పుడు ప్రతి ఒక్క సందేశం లేదు అని అంటారు నా ఆస్తుంటే విధంగా నువ్వు నాకు గదిరిగా డెక్కర్లేదు లేని గడ్డి పాపం ఆయన ప్రోత్సంటున్నా ఆయన అల్లా అంటారు ఈ విధంగా మనిషిని చందేసినంతల్లా మాట్లాడుతున్నారు అసలు అది ఫిజికల్ గా అట్రాక్ట్ చేసింది ఏమి లేదు కాబట్టి ఆ ప్రాణ వర్గ అలా ఉంటుంది వ్యవస్థ ఓకే ఇంకా రెండు అంతా ఉన్నాము అసంత ప్రాణాన్ సమాసం వ్యతినూ మా భా ఏమిటి భిన్నంగా అందులో నెగిటివ్ ఈ వ్యక్తి ప్రాణం పోయింది అయినా పైన చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళే అదే లిస్ట్ తీసుకోండి ఉత్తరాంత ప్రాణ దేహం నుంచి ప్రాణం తప్పని తప్పుడు అక్కడ శవం ఉంది అప్పుడు ఆ క్షమాసం ఏం చేస్తారు తీసుకువెళ్లి దహించినట్టు ఎలా గ్రహిస్తారు ఆ సిద్ధ మీద పెట్టి ఆ సమాసం వినిపిస్తాము దాన్ని శుభ్రంగా బూడిగా అయిపోయేదాన్ని ఇంకా ఏదైనా ఎగడకుండా బూడిగా అయిపోవాలి అలా గ్రహించారు ఒకవేళ ఆ దహించడంలో కూడా బూడిగా సరిగ్గా అవుతుందో ఒత్తిగా కాలకపోతుందేమో అని అనే ఎలా వస్తుందా ఉండడం కోసం ఒక స్కో అంటే ఇలా పురోఠానికి ఉపయోగించే కట్టే కావచ్చు లేకపోతే సూలమ మిఠాల్ సోనం కావచ్చు అది తీసుకుని ఆ సోలతో ఆ దేహాన్ని పూర్తి పొంచి దాన్ని మొత్తానికి అంతా భూమి చేస్తే కావచ్చు అలాగా ఆ సూలంతో నిల్వేళ్ళ పనిచేస్తున్నప్పుడు అయ్యో తండ్రిని వీరికి సంతరిస్తున్నాడే అని అంటారా అందులో నైవేద్యం బృంగుడు పితృహా లేదుగా తండ్రి నమ్మ స్థూలంతో అలాగే ఇంటికి పెట్టేస్తున్నాను దంతేస్తున్నాను చెప్పి అని అందరూ సపోజ్ తల్లిదండ్రు మీద అనుకున్న వ్యక్తి విషయంలో ఉన్న మాతృహా మాతృహ అని అంటారా అందరూ అలాగే భాతృహ అనరు శత్రుహన్ ఆచార్య అని కూడా అందరూ బ్రాహ్మణ అని కూడా అనరు ఏమీ ఉన్నారు ప్రాణం లేని కాబట్టి ఆహార ఉన్నప్పుడు మన బొమ్మంటేనే లేదంగా దస్తామో గొప్పదాన్ని గద్దస్తాం అని ఇంపార్టెంట్ దీని బట్టి తెలిసింది ఏంటంటే పితాన్న పదానికి అర్థం ప్రాణమే అలాగే మాతాన్న ప్రాణమేన ప్రాణమే ఇదే ఎదుట వ్యక్తి ఉండే ప్రాణదేవతని మనం ఇది ప్రాణోపాసక యొక్క లక్షణం ప్రాణోపాసకులు ఆ ఉపాసన మీ దగ్గర వచ్చిస్తారు మీరు మీరు ఎటువంటి సందర్భం తీసుకుంటా కూడా ఏదో విని ఉంటారు ఈ దేని ఉపాసన చేసి వాళ్ళు ఉంటారు చూడండి ఖాళీ ఏమో శక్తి ఏమో పరస్కృతి అయినా లలిత ఏదో పేరు మీద ఉన్నది ఏం చేసి ఆ మాయా శక్తికి పేరు మీద ఏదో పేరు మీద ఉపాసన చేస్తూ ఉంటాం వాళ్ళు స్త్రీలని నిందిస్త అది నియమో వాళ్ళకి పని మళ్ళీ వచ్చేసి పని జరిగే చేయలేదు అనుకోలే ఎక్కడనే పిల్చేసి క్షణాలు చేసి అంటే తెలుసున్న వాళ్ళు చేయరు ఈ తల్లి ఉపాసనం చేసే స్థాపించదు తెలుస్తున్న వాడు రహస్యం తెలుసుకున్న వాళ్ళు చేయరు ఎందుకంటే వారు సకల స్త్రీలు మనము తల్లి రూపంగా చూస్తారు ఒక బాధ్యనమైన హాంతి గృహస్థైల సందర్భంలో నేను అందరినీ అలా కూడా గంటే ఎవరి ఉపాసన చేసినట్లు వీళ్ళు అందు గురించి అన్ని మనిషి అయ్యేది అల్లరి చేసే ఆటల్లా మౌకల్లో అలా చేస్తారనుకోండి గొడవ చేస్తున్నారు నిజాన్ని గొరవ చేస్తుంటే మౌకల్లో క్షణంలో గమనించారు అదే ఆడకంలో అయితే ఏం మాత్రం ఎందుకంటే ఆ ఉపాసనైతే ఎక్కడ సపోజ్ మీరు అలాంటి అలాంటి మహాత్ములు ఎక్కడ మీరు గమనించారు ఎక్కడ మీ దగ్గర అలా అవుతుంది అలాగే ఇంకో ఉపాసన సాందో రెండో క్షణంలో వస్తుంది ఆ ఉపాసకుడు వర్షాన్ని నిందించం అని వర్షాన్ని నిందించే అప్పుడని దీన్ని ఈశ్వర రూపంగా వాళ్ళు ఉపాసన చేసుకుంటారు అటువంటి వారు ఆ ఉపాసనలో ఉన్నవాడు వర్షం పడుతుంటే దాన్ని నిందించాలి అలాగే సీబీ పాఠకుడు ఎండ ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అని ఒకసారి అంత కొంత లేదు కానీ ఈ నిందా వచన కలసరా ఎండ కాపుతున్నారంటే అది క్షేమ కోసమే అలా వస్తుంది వర్షం అంటే ప్రజల యొక్క క్షమ కోసమే కలిగిస్తుంది మీరు అనుకున్నప్పుడు నేను అనుకున్న కూడా వర్షం పండ నేను నేను పంట పోసేసిందాక వర్షం పడతాం బాగా పట్టపోయేదానికి మీరు ఇప్పుడు పడ్డ పడవాలి అలాగే మనిషి చాలా స్వార్థంగా ఉందిగా ఉంటారు కాబట్టి అది సందర్భం కాదు వర్షం పడ్డప్పుడు నిజంగా ఎండల కాసినప్పుడు అయ్యో ఎండలు ఎక్కువ ఉన్నాయి మనం కొంచెం విద్యార్థి తీసుకోవాలని అనుకోవాలి కానీ నిండా నిందాత ఎందుకంటే ఉపాసకు యొక్క లక్షణం ఇక్కడ ఉపాసన దేన్ని చేస్తున్నారు ప్రాణం ప్రాణం రేటు ఉపాస ఎనం చెప్పబోయేది లైఫ్ మర్యాద రెస్పెక్ట్ ఇవ్వడం లైఫ్ యొంది కాబట్టి ఇప్పుడు మీరు పక్షంగా మాట్లాడారనుకోండి ఎదుట వ్యక్తిలో ఉండే ప్రాణదేవతల్ని మీరు నిందించినట్టు ఎందుకంటే పితాన్నా ప్రాణమే మాతాన్నా ప్రాణమే ఇప్పుడు ఎదుట ఎదుక ఉన్నదాన్ని ఏ లెటర్ వరకు మీరు కూనగలిగేది అనేది ఇంకా నేను దేహం అనుకోండి దేహం స్థాయిలోనే చూడగలుగుతాను నేను ఇమోషనల్ ఖచ్చితననుకోండి మోషన్ వరకే చూడగలుగుతాను ఆర్థిక స్థితి మీద మనసు ఉన్నప్పుడు ఆర్థిక స్థితి చూడగలుగుతాను పవర్ అల్ పొజిషన్ మీద మనస్తుంది అనుకోండి నేను ప్రొఫెసర్ హాల్లో వెళ్ళాను అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ నాకంత ఎక్స్పీరియన్స్ పీపుల్ అలాగే చూస్తున్నాయి వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడే హలో ఇంటి మిగతా వాళ్ళని ఆ హలో ఎందుకు చూసి ఎందుకంటే ఒక పొజిషన్తో ఐడెంటిఫై అయ్యేది ఎంతవరకు చూడగలిగేమో అనేది చూసుకోవాలి మహాత్మను ఎంతవరకు చూస్తారంటే ఈ పైపై తన పడే కానీ ఆపోజిట్గా మంచి కానీ చెడు కలిగితే అన్నింటినీ కూడా అధిగమించేసి ఆ లోపల ఉండేటువంటి ప్రాణతత్వాన్ని చూస్తాం చూస్తే తీసుకుని కాబట్టి ఆరుధంగా మహాత్మ ఎంత అప్పుడో ఒక మహాత్మ్యం ఉంది చపాతీ పట్టింది లేకపోతే కుక్కొచ్చి అది నవలబోయేది నవలబోతే దమ్ము ఒక్క వచ్చేవారు అది చపాతి అక్కడే ఉండి చేసి అది పారిపోయింది మనిషిని చూస్తూ పారిపోతుంది కుక్క అక్కడ నవలబొక్కుండా పాలిందాన్ని కాకపోతే అంటే ఇది చపాతీ పడుతుంది దాన్ని ఎవరు వెళ్ళిపోతున్నాడు వెళ్తే నేను వచ్చిన డిస్టర్బ్ చేశాను అలా వెళ్ళిపోవద్దు వచ్చి చపాతీ తినమని ఆ కుక్కని ప్రార్థిస్తాను అంటే కుక్క వెంట కూడా చేసుకున్నామని అంటే కుక్క కాదు కుక్క రూపంలో దేవుడు నా కారణంగా అపరాధం అయిపోయింది చపాతీ తెలుపుకుండా వెళ్ళిపోతుంది దేవుడికి చేశాను దానిలో ఆ ముఖ్యమంత్రి రెక్తివేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను అని ఆయన కాబట్టి ఏం నెలలు మనిషి చూడలేదు కాదు అన్నది ఆ వ్యక్తి యొక్క విసంగ సందర్భంలో ప్రాణదేవత యొక్క ఉపాసన కనుక ప్రాణవ స్థాయి వరకు చూస్తాం కనుక ఆ కళ పొందడం కోసం అన్వయ్య ప్రయోగాల ద్వారా ఈ సకల ప్రాణులు ప్రాణదేవత యొక్క అభిపన్నులు మాత్రమే ఆభరణాలు ప్రయాణం యొక్క ఒప్పటి కూడా అలా చెప్తారు ఇందులో భాషలు చూద్దాము అసేవాత ప్రాణాన్ ఏనాన్ అంటే మీరు శబ్దాలు చేరు కదండి ఏకం ఏనం ఏత ఏనా ఇప్పుడు మీరు గమనించండి ఎనాన్ అని ఎప్పుడు ఎటాన్ ఎనాన్న ఎప్పుడు వాడతారంటే ఇది కూడా మొదటిసారి చెప్పేప్పుడు హేటాన్ వాడతారు ఒకసారి చెప్పి మళ్ళీ వాళ్ళ గురించి చెప్పేప్పుడు ఏనాన్ని వాడతారు ఇక్కడ భాష గారు ఏనాన్ని వాడే పేరు కదా దాని గుర్తు రావట్లేదు అది ఏదో అనుదేశమో ఏదో ఉండే చూపడని పానీ ఒకసారి వాళ్ళ లిస్టు చెప్పి మళ్లీ రెండోసారి అదే ఎత్తులను లేకపోతే అదే పదార్థములను మీరు పాయింట్అవుట్ చేసేటప్పుడు ప్రణవంతో అప్పుడు ఎనాన్ వాడతారు మొదటిసారి ఎలా అని అనుకో మొదటిసారి ఎడతానన్నా కనుక ఏనాలేవా వేళనే ఆ పైకి వాళ్ళే పొస్తవాళ్ళే చూడండి ఆ పదంలో ఎంత మహిళ ఏనా లేవా కానీ ఇప్పుడు ఉప్రాంత ప్రాణాన్ అంటే చెప్త దేహం అంటే దేహ చేసి ప్రాణాలు పైకి పోయే అథపిణ సమాసం సమస్యే సందే అటువంటి స్థితిలో ఈ దేహాన్ని తీసుకెళ్లి అసలు దహిస్తాం ఎలా దహిస్తారు సమాసం వ్యక్తి దహం సమాసం అంటే ఈ ఇటువైపు ఒకవైపు శవరాసదులుగా పడి ఉన్న అవయవాలను అన్ని కోటకి దగ్గరికి చేర్చి నిప్పు పెడతారు కాలు కాలు ఇచ్చి కాలు ఇచ్చి అలాగే నిప్పు ఆ రోకాల్లో దగ్గరికి చేర్చేసి చేతులు ఇలాగే దగ్గరకి చేర్చి పెట్టేసి నిప్పు పెట్టారు తీరా మందుతున్నప్పుడు ఎవరు ఉదిలేస్తారా ఉదయం వెడతీ ఇలా ఇలా వెడతీటి ఆ మంటల్లో పూర్తిగా వెడుకునే విధంగా ఇలా ఖచ్చితంగా విడతీస్తారు గౌరవం దగ్గర సమాజం ఉంటుంది విజయ సమాజానికి బెదిరించేస్తారు విజయ వినదీస్తాం అలా ముందు ఢటీన్ చేసి సమాజం ఇలా విడతీసి మొత్తం ధరించి ఆ దేహాన్ని ఇంకేదో విజ్ఞప్తి దక్క ఇంకా అర్థం ఏంటి అలా చెప్పడం ఏంటంటే ీక్రూరన్ కమా సమాప వ్యసాది ప్రకారణ దహనలక్షణం సద్హ సంబద్ధమేవృహే ఏవం ఈ విధంగా అతి క్రూరమతి కర్మ ఈ దశించుతా అనే కర్మ చాలా క్రూరమైన కర్మ ఒక సెన్స్ లో ఈ మనిషి బతుకున్నదా చేస్తే అంత భయంకరమైన వరలేఖనం అనమాట సో వర్ణించి స్టేట్ ఆశ్చాపల్లో క్రైస్తు వంటి మహాయోగి యొక్క నేను తోటి ఆయన పేరుతో వచ్చిన మతంలో దిచ్చేరు పెట్టి లేడీస్ ని స్టేట్మెంట్ పనులు చేసినారు లేడీస్ విచ్చే లేడీనే సో ఇది ఏమిటి బ్రిటన్ యూరప్ అమెరికా అంతటా అడిచింది పదహారవ శతాబ్దంలో స్పానిష్ ఇంక్వేజిందే అట్లు ఇప్పుడు శిలాస సంస్థను కూడా చేసినారు బిచెస్ ని అంటే ఎలా అనమాట ఇప్పుడు కొత్త ఈ హెర్బల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కొంతమంది సార్ కోల్డ్ రీమన్ను వాళ్ళు చేస్తారు వీనాటి చేస్తా అలాగా ఒక రిలీ హెర్బల్ మెడిసిన్ ప్రాక్టీస్ తీసి అలాగా ఏదో బ్యాంక్ తగిలితే తీసుకొచ్చి వెంటే ప్రశ్ని పడుతుంది సూర్వం మందులే ఉంది పొద్దుగా ఏదో కొంత పరిజ్ఞానం ఉంటే ఆమె హెల్ప్ తీసుకుంటూ వెళ్లి అలా అడవిలోకి వెళ్ళి అడగంటే పక్కనే ఉంటుందా కో వెళ్లి రోజు నాలుగు రాత్రులు వెదికి పక్కకిస్తే ఎవరో చూస్తారు చూసి ఎవరో మూర్ఖులు చూస్తారు లోకంలో మూర్ఖులకు ఒకటి ఉంది చూసి ఆంటాడంటే ఈ విచ్ అంటే మొత్తం అందరికీ పాఠం చేస్తాడు ఆ సమాచారం పాటించేస్తే ఆ లోకల్ గా ట్యాక్స్టర్ బిషప్ ఎవడో అవుతాడు కదా వెంటనే డిక్లేర్ చేస్తాడు ఇది లిచ్ అని డిక్లేర్ చేస్తారు అందులో వాడు పర్సనల్ గ్రౌండ్ లేదా నిజానికి తనను అలా డిక్లేర్ చేయబోతున్నారు అని కనుక తెలిసిందంటే ఆ మనిషి అక్కడి నుంచి ఆడిపోరా ఎందుకంటే ఒకసారి డిక్లేర్ చేసి పట్టించుకుంటే పట్టిస్తాం అలా ఈ మధ్యకాలంలో ఇతర నల్గొండ అలా ఉంది ఎవరినో డిక్లేర్ చేయాలి ఒకప్పుడు రాజకీయ నాయకులు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇక్కడ డిక్లేర్ చేసేసి పనిచేసినా కూడా మీరు ఆర్థిక ఇది అజ్ఞానం అప్పట్లో విత్ ఒక విద్య ఏంటి విద్య అంటే గాడ్ శాఖ పరివారంలో కొత్త గాడ్ వ్యతిరేకం ఏ గాడు క్రైస్ట్ భారత్ క్రైస్త్ పేరు మీద వచ్చిన మతంలో క్రైస్ట్ ఏంటంటే ఎంబారీమెంట్ ఆఫ్ కంపాషన్ అన్న సబ్జెక్ట్ అది క్రైస్త్ యొక్క రక్షణ పేరు మీద వచ్చిన మతంలో ఈ స్త్రీలు ఫస్ట్ కూరల్లో ఒక సంహాన్ని కట్టేసి చుట్టూ ఈ కట్టి బ్రిటిష్ మాట పెట్టి కదే కదా అంత క్రోరమైన కర్మలు చేసేవామో ద్వారా ఇదేమో ప్రైజ్ మీద ఒక రెండు ఆఫర్ ఎగ్రే పక్షంలో ప్రైజ్ ఇది ప్రతి క్రోరాతి క్రూరమైనటువంటి ఎలా చేశాడంటే నిజమైన చట్టాల జీవితం చాలా క్రోరమైన కర్మలు చేశాం కాబట్టి ప్రతికొండగా కనిపిస్తే ఇది మరణించిన తర్వాత అదే దేహాన్ని తీసుకెళ్లి బెదిరి తెచ్చి వెడ తీసి అతి క్రోరక్షణమైన కర్మ అనే డిఫరెంట్ సిచ్యువేషన్ కానీ ఇప్పుడు అలా చేసినా కూడా అటువంటి వ్యక్తి సద్దేహ సంబంధం మీద ఏ దేహాన్ని వీళ్ళు తల్లి తండ్రి చెల్లెలు అని మర్యాదలు చేశారో దేహంలో ప్రాణం ఉండగా పొరపాటు మాట్లాడితే అందరూ మంది ఇచ్చారో అదే దేహాన్ని ప్రక్రియ చేస్తే కాస్తుంది చేస్తే అప్పుడు సద్దేహ సంబంధమేమో కుర్వాణం అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయన ఎంతకి చూడండి దీనికి సందేహం ఏంటండి అన్నారు నైదైనం బృయు పితృహేత్యాది పిగృహాని మాతృహాని అని అన్నారు తస్మాత్ అన్వయోగ్యతిరేకాభ్యాం అవగమ్యతే సో దీన్ని బట్టి ఈ రెండు దృష్టాబ్దాలను అన్వయోగ్యతిరేకం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇటుబ మనకేం తెలిసిందంటే ఈ ఈ చిత్ర పితృమొదలైన ఆఖ్య అంటే పేరు మా తాత ఇవన్నీ కూడా పేరు దర్శిస్తే తత్వము ప్రాణమే అని తెలిసింది అంటే అర్థమైన మాట మనము నామ రూపాలని పైపై ఆకారాలని తీసేసి మనం నిర్ణయాలు తీసేసుకోరాదు అటువంటి నిర్ణయాలు పసు సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వస్తు తత్వాన్ని లోపుగా పరిశీలించడం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంత ఎదుర్కొన్న ఉండే దేహంలో ఉండే ప్రాణవాన్ని దర్శించిన వాళ్ళు వాళ్ళు చేస్తే ఇది వెరీ ప్రాక్టికల్ ఇంట్లో ఒక టైం లేదు ఎదుటి వాడు అపకారం చేస్తారు అపసారిత ఉపకారము నెపమన్నాక సేజ్వాదు నెపరిసుమతి అపకారం చేస్తాను వాడు అపకారం చేస్తున్నప్పుడు వాడు వస్తారు వస్తే వాటితో కొరసంగా మాట్లాడతారు శుభవనే అంటారు పైగా వాళ్ళకి ఏదైనా కష్టపడుతుంటారు వాళ్ళు కష్టపడుతున్నాను ఉపకారం చేస్తుందని చెప్తారు అపకారికి ఉపకారం చేస్తాడు అంటే ఏమి చూశాడనమాట అమలకి దేహాన్ని రూపాన్ని నామాన్ని కులాన్ని గోత్రాన్ని ఏం చూడలేదన్నమాట అవన్నీ తన ఎందుకు కూడా చూసుకోదు ఎందుకంటే అపకారం చేస్తే దేనికి చేస్తాడు ఆత్మకు అపకారం చేస్తాడా ప్రాణానికి అపకారం చేస్తాడే అలాంటి అపకారం ఏమి ఉండదు ఉంటుంది కాబట్టి వారి మీరు హైదరాబాద్ నామరూపాల చూడలేదు ఆ దాని వల్ల ఇది నామరూపాలకు జరిగిన అపకారం వారి అపకారం కింద పరిగణనలోకి రాదు నేను నామరూపాలు కాదు దినుక తో ఆ దేహం వస్తుందో అప్పుడు వాడు ప్రతీకారం అనే ప్రసక్తే ఉండదు అతి సహజమైన ప్రవృత్తే ఉంటుంది ఉపకారం చేయటం సహజ ప్రవృత్తి ద్వేష ప్రవృత్తి అపకారం చేయటం ఎదురువాడు ఉంది కదా మేము ఎందుకు ద్వేష ప్రవృత్తిలో ఉండాలి మేము ఉపకార నేను ఉండొచ్చు అలా నుండి మహాత్ములు ఏం ఉపకారం చేసుకుంటారు అటువంటి వ్యక్తి నేర్పడి నేర్పడి అంటే సత్యాన్ని తెలుసుకోవడం అంటే సూక్ష్మబుద్ధి గలవాడు అతను ఎందుకు అనుభవం ఒక సాధువు స్నానం చేస్తున్నాడు ఎక్స్ అంటే తెలుగు కొట్టుకుపోతాం నది ప్రవాహంలో అది వినిపోయి గెచ్చిపోతుంది నేను ఏం చేస్తానంటే అదో పాపం దాన్ని గట్టిమీ పారీ బతుకుతుందని చెప్పేసి వేరుతో తీసి గట్టిని మారా గట్టిని పారాడతామని వేరుతో తెలుస్తారు అది వెంటనే ఆ వేరుని అయ్యో విషయం ఎక్కిమండి ఆ పొరవగానే ఇంపల్సరీ యాక్షన్ పొరవగానే వేరే అవుతుంది అనెక్స్ ఆకపోతున్నా మళ్లీ నెలవడిపోతుంది మళ్లీ నేలవడిపోతుంది అదే పెట్టిపోతుందని మళ్లీ వెళ్ళిపోయింది ఈసారి ముక్కు నిమిషం భద్రంగా తీస్తాను మళ్లీ పొడుస్తుంది మళ్లీ పడిపోతుంది ఈసారి అది కూడా పడుతున్న విధంగా పిలిచి అప్పుడు ఎవరో అడుగుతారు నేను అది పొడుస్తుంటే మూడానికి ఉపకారం చేస్తున్నారు ఎందుకు అవేసారు ఇంకా ఇక్కడ దాని స్వభావాన్ని బట్టి అది చేసింది నా స్వభావాన్ని బట్టి నేను చేస్తున్నాను అని అంటారు పేరు స్వభావం అయితే పేరుకోండి లాంటివి వెంటనే కూడా పేరుకోండితో పోవడారు పేరు కోండి ఏం చేస్తుందంటే దానికి ఏంటంటే సార్ సెన్స్ ఆఫ్ టచ్ వస్తే వెంటనే ఒక ఓటు కూడా వస్తుంది పేరుకోండి లక్షణం దాని బట్టి నేను చేసింది స్వభావాన్ని బట్టి అది నేను సాధువును సాధు స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి దాని స్వభావాన్ని మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి అని వ్యక్తించాడు అంటే అధ్యక్ష పేరు అని కాపురా అది ప్రాణి జీవము ఆ విధంగా మీరు మనిషి ఉండే తత్వాన్ని చూడగలిగితే ఆ చూపు గొప్ప చూపించారు సాధు పే సమబుద్ధి విశిష్ట గతంలో వస్తుంది మనం ఎక్కువ ఆత్మీయ ప్రాబ్లం మీకు కనపడుతుంది ఏం చేస్తారంటే జనాలని వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు వెలగీసేస్తారు వీళ్ళు పవిత్రులు వీళ్ళు అపవిత్రులు అని విభాగం చేసేస్తారు ఇదే మనం అంత విధానం చేసేటువంటి అసఠ యోగ్యత మనకు ఉందా మనం అలా చేస్తా అది అహంకారం అయిపోతుంది తక్కువ ఇంత ఆలోచితే చేయాలి వీళ్ళు పవిత్రులు వీళ్ళు ఇలా విభాగం చేస్తే హిందూ హిందూ దేశంలో హిందూ మతానికి నిలబడటానికి వీలు లేని స్థితిని కల్పించేది మాట మీరు ఈ స్థితి అటువంటి స్థితి వచ్చేసి ఇస్లామైజ్ అయిపోయింది మీకు వంద విధాలు వంద విధాల వరకే ఒక కొత్త మసీదు వస్తుంది అక్కడి నుంచి దేశం మొత్తం ఇదే ఇస్లామైజ్ అయిపోయింది దేశం అంటే ఇది ఇండియా ఇస్ ఇన్ ఇస్లాం ర్యాంక్ అల్ ఇస్లాం ఆ స్థితి వచ్చేసింది ఎందుకు వచ్చేసిందంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క హిందువులే ఈ కోళ్ళ ఇస్లాం వాళ్ళందరూ హిందువులే అయితే వీడు పవిత్రుడు వీడు అపవిత్రుడు వీళ్ళు కావాల్సిన వాడు వీరు కలిగిన వాడు వీడు స్నిష్యుడు మీరు అశ్నిష్యుడు అని ఈ విధంగా ఒక ఒక పక్కన దేవుడు దర్యలో కుక్కలో దేవుణ్ణి చూసి దేవుణ్ణి పూజించి కూడా దర్యను పూడిస్తారు జనసంప్రాది వాహనం గోవును పూడిస్తారు గోవు శ్రీకృష్ణుడు గోవిందుడు కుక్కను పూడిస్తారు కాలభైదవులు ఎంత దురదృష్టమవుతుందండి సకల ప్రాణులలో ఉండే ప్రాణతత్వాన్ని దర్శించడం చేతకాక ఈ భేద దృష్టి సమాజం అసలాత్మకలమైతే హిందువులు డిఫరెన్స్ లో పోతాయి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ లో పోతాయంటే వారణాసిలో బ్లాస్ట్ అయితే ఆ బ్లాస్ట్ మీరు కండెం చేయడానికి వీలు లేదు ఒకవేళ మీరు గొప్ప కండెమ్ చేస్తే అదిగో అగ్ని నువ్వు ఆర్థ్యమో యాదు రియాక్షన్ రియాక్షన్ ఇది యూఆర్ తొమ్మిది నాగ్ అని వెంటనే ఖండించేస్తున్నాను మేడం వాళ్ళు మీరు గమనించగలిగారు ఇటు నాట్ బ్లాక్ టైల్ కూడా మీరు సవరణం చేయడం ఖండింగ్ చేసినా అనిపోతుంది మీరు అగ్ని రాజ్యం చేసినట్లే ఆ స్థితికి అంత డిఫరెన్స్ గా పడిపోయింది హిందూ ధర్మం కండింగ్ చేపడం తర్వాత మీరు స్టేట్మెంట్ ఎలా రెండు మతాలన్నీ ఇబ్బంది చేసి స్టేట్మెంట్ ఇవ్వాలి ఏమైనా ఇప్పుడు ఇలా బ్లాక్ టైల్ అలా మనం హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు హిందువులు ముస్లింస్ మీద ముస్లింస్ హిందువుల మీద గద్దరు దాడి చేయకూడదు అని స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ స్టేట్మెంట్ ఎంత అన్యాయమైన స్టేట్మెంట్ చూడండి అలాగే వాళ్ళ స్టేట్మెంట్ ఇంతేగాని మీరేమో బ్లాస్ట్ ఇంకో రకంగా ఇవ్వకండి తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు ముస్లింస్ ఇలాంటివి చేయకూడదు వాళ్ళు హిందువులతో పరిశీలించడం నేర్చుకోవాలి విదేశాల నుంచి ఇచ్చేటువంటి ఏజెన్సీని స్థానరాలు ఇచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇవ్వకూడదు అలాంటి స్టేట్మెంట్ కలలో కూడా ఇంకా మనం ఏమని చెప్పేటువంటి ఇవ్వాలంటే ఇదంతా విదేశీ వీలు చేశారు మనం కలిసిమెలిసే ఉండాలి కాబట్టి హిందువులు ముస్లింలు ఏమైనా స్టేన్ వాళ్ళంత ఉండాలి అని ముందు అనేసి ఆ దాన్ని నివర్స్ కూడా అంటే అనస్తుర అర్థపడినా కూడా పడాలి డెలివరీ ఎప్పుడు ఇక్కడ వారణాసి దేవాలయంలో బ్లాస్ట్ అయినట్టు ఇంత డిఫెన్స్ లో పడిపోయింది కారణం ఏంటంటే హిందువు వీక్కి వెళ్ళిపోయింది ఎందుకు వీక్కెళ్ళిపోయింది అంటే ఆ ఏక సూత్ర బద్దత లేకుండా ఎవరి కూడా పడింది ఎవరి నామరూపాలు వాడది ఎవరి కల్చు పడింది ఆ ఏకసూత్ర బద్దత ఎంత దురదృష్టమవుతున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చి ఉపనిషత్తుల చూస్తే ఇక్కడ ఉన్నదంతా ఏక సూత్ర బద్దత ఉన్నదంతా ఏకత్వం అసలు ద్వైతాన్ని నా నిలలో కండింగ్ చేస్తే కన్న ద్వైతానికి అసలు ఎక్కడ నెల స్థానం ఉన్నదో శాస్త్రం ైతానికి స్థానం లేదు ఈ కష్టాన్ని పక్కన పెట్టేసి ఏమో వెగ్నాకుల పుస్తకాలు పట్టుకుంటే మీరు జైతం పెట్టుకోవాలి కానీ మీరు మనిషత్తులు మహర్షి వాళ్ళు ఇటువంటి బ్రహ్మసూత్రాలు వాటిలో పెద్ద తోటే మీరు అంత తేడా వచ్చేసింది కాబట్టి అభివృద్ధి మొత్తం తమ బుద్ధి చేస్తే ఇది మంచివాళ్ళు ఇది పెద్దవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా విభాగం చేసుకునే అప్పుడు విభాగం మీకు చేసి మీరు అప్పుడు మీరు రెస్పాన్స్ ఇస్తే ఆ రెస్పాన్స్ రియాక్ట్ a అంటే ఒక డెఫినెషన్ ముందే వాళ్ళు ఎదురు పెట్టేసి ఆ డెఫినేషన్ మీరు రెస్పాన్స్ అవుతున్నారు a ఒక మనిషికి రెస్పాన్స్ అవ్వాలి ఈ డోన్ రెస్పాండ్ హివన్ బీవ్ ఈ ఆల్వేస్ రెస్పాండ్ డెఫినేషన్ కేటగిరీలో మనిషిని పెట్టేసి అప్పుడు have a హివన్ దీవు మీద రెస్పాన్స్ అవ్వదు వీడు ఆపేవాడు నాకు విధాన రెస్పాన్స్ తాగింది ఇది పలు మనిషి విహా రెస్పాన్స్ కాదు వీడు ఆఫీసర్ గ్రహాల రెస్పాన్స్ తాగింది డెఫినెంట్ రెస్పాన్స్ జీవితం అంతా మరియు ఏదో జన్ సిచ్యువేషన్ లో ఆ రెస్పాన్స్బిలి ఉంది అది ఏదైతే లేదు అంటే ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ ఐ నాట్ ఎగ్జస్ట్ బట్ మన దేశంలో ఆ ఏకత్వం అన్నది లేకుండా అయితే అలా కాపా సర్వత్రా కూడా ఆ ప్రాణాన్ని దర్శించాలి ప్రాణదేవతని ఎప్పుడైతే మీరు సర్వత్రా ప్రాణదేవతను దర్శిస్తారో అదే ప్రాణసత్వాన్ని మీలో కూడా మీరు దర్శిస్తారు నిన్న నేను జవరిస్టేషన్ దర్శించాను ఎప్పుడైతే మీరు ఆ ప్రాణసత్వాన్ని మీలో మీరు దర్శించారో అప్పుడు మీకు ఒక సంగతి అర్థమవుతుంది ఆ నా స్వరూపము ఆ ప్రాణము అని తెలుస్తుంది తర్వాత నా స్వరూపంలో రూపం లేదు అని తెలుస్తుంది రూపం దేహానికి ఉన్నది కానీ నా స్వరూపానికి రూపం లేదు అని తెలుస్తుంది దేహము నా స్వరూపమైన ప్రాణము చిన్నది అనే మాటకి అది చిన్నది కాదు పెద్దదీపది క్షణాన్ని చిన్నదా పెద్ద బల్బు ఉందనుకోండి చిన్న బల్బా పెద్ద బలుపు ఉంటుంది చిన్న ఎలక్ట్రిసిటీగా పెద్ద ఎలక్ట్రిసిటీగా అని ఉండదు అరకే కదండి చిన్న దీపమా పెద్ద దీపమా ఉంటుంది నూన్ దీపం పెట్టినప్పుడు చిన్న దీపం పెద్ద దీపం అగ్ని చిన్నదా పెద్దద అగ్ని చిన్నది పెద్దది అనేది అనే వ్యవహారానికి యోగ్యం రాక ఆ వ్యవహారానికి అగ్ని పడైంది అగ్ని ఈ ద్వందాల అతీతంగా ఉంది పాత్రను గట్టిది పాత్ర చిన్నది పాత్ర పెద్దది మీరు చిన్నదా పెద్దగా నీరు చిన్నది అనే వ్యవహారానికి దానికి సమూహం కాబట్టి అదేవిధంగా ప్రాణదేవత ప్రాణతత్వము అది చిన్నది కానీ పెద్దది కాదు కాబట్టి నేను ఈ దేహము రూపమున్నదే కానీ నాకు రూపం లేదు ఈ దేహానికి నామం ఉన్నదే కానీ నాకు లేదు నామం ఏదో ఉంటుంది ప్రాక్టికల్లో ఏదో ఎస్ట్ ఏదో నామం ఉంటుంది కానీ విషయంలో నామానికి స్థానం ఉండదు ఒకవేళ గంభీరమైన పేరు పెట్టేసుకుని ఆ కారణంగా మేము గొప్పవాళ్ళు ఉంటాం అలాగే ఉండదు అంతకుండా అలా ఉంటా ఒక గంభీరమైన పేరు పెట్టుకుంటా ఒకవేళ పేరు తల్లిదండ్రులు హెల్త్ పేరు పెడితే వీళ్ళు ఒక టైపు ఇచ్చేస్తుంటా విద్యా వాచస్పతి అని అనేది నేను అయ్యా అయినా తమ నామేహం ఏంటండి అంటే అవిద్యా వాతీ సోమో అంటే నామంతో మనమే మాకు నామ సభాత్మ్యం అనేది అంత అలా ఉంటుంది కాబట్టి కాబట్టి దేహానికి నామం ఉన్నది కానీ నాకు నామే లేదు దేహము చిన్నది నేను చిన్నవాడని కాను దేహం ఒక పుట్టిగా మరణం ఉంటే ఉండొచ్చు వాస్తవంలో దేహానికి కూడా పుట్టుగా మరణం అందించారని కాదు ఎందుకంటే మేడం ఫినార్జిస్తున్నాడు అంటే మ్యాటల్ కెనాట్ బి క్రియేట్ అయింది ఇది దేనికి గుర్తుగా మరణం అక్కడ కూడా ఇబ్బంది లేదు అని ఏదో పెదా ముఖ్యలో కహ దేహానికి గుర్తుగా మరణం ఉన్నా నా ప్రాణస్వరూపానికి గుర్తుగా మరణం లేదు తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న దేహం ఉన్నది ఈ దేహం ప్రకటమయ్యే ప్రాణసత్వం ఇది ఏం ప్రాణం దీంట్లో భేదం లేదు ప్రాణతూపంలో భేదం లేదు వ్యాస్ట్ ఔషణం అసలు అయిపోయింది సో ఇప్పుడు ఈ దేహం వైపు చెందిన వారమనా లేక ప్రాణపత్వం వైపు చెందిన వారం అవుతానా అంటే ఇది ఎక్కువ సంఘుంది మనకు ఒక విషయం స్పష్టమైపోయింది పితామాత మీరు ఏ పేరు తిరిగినా ఆ వ్యక్తి స్వరూపం ప్రాణం వైపు ఉంటుంది తప్పిస్తే దేహం వైపు ఉండదు స్పష్టమైంది దేహాన్ని తండ్రిని తల్లిని అలా అలా అనుకుంటే అదే పోతాం కాబట్టి అంతేకానే మహాత్ముడు తీసుకోదని వాటిని ఏం భద్రపరుచుకోవాలని ఆల్బొమ్మ కానీ వాటిని తీసుకుంటూ మురిచుకోవాలి ఇలాంటివి ఏమో తప్పేం కాదు లోకల్లో అలాంటి కానీ మహాత్ముడు అదృష్టం ఉన్నారు ఫోకస్ ఉన్నది తర్వాత ప్రయాద్రశీలని ఆత్మ ప్రయాద్రశీలని సత్వం తెలిసిన వాడికి అదృష్టం సత్వం తెలియని వాడికి దేహంతో సాధాశ్యాన్ని పొంది ఆ దేహానికి ఉన్న నామమైన అనామం ఆ దేహానికి ఉన్న తల్లిదండ్రులు యథాబ్స్థంగా అదంతా కూడా ఆ భేదంతా కూడా వాస్తవం అని అలాగా ఆ భేద దృష్టి గలవాడు భయాగ్రశీలు ఆత్మయాగ్రశీలు మొదలెడతారు కానీ ఆత్మస్వరూపం తెలిసిన వాడు భయాగ్రసే మాట దేనికి భయాగ్రసి ప్రాణానికి భయాగ్రస భయాగ్రసి దేనికి అది మిథ్య అది తప్పనే కాదు ఇది ఎక్కడైనా మీకు బయోగ్రఫీ కనపడిందంటే కల్పి వ్యవహారం మీరు తీసుకుని బయోగ్రఫీ దేమిటండి ఏదైనా ఇంటర్వ్యూ కడితే మీరు ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో బయోగ్రఫీ ఇస్తారు ఇంటర్వ్యూ కలిగినప్పుడు ఇవాళ లేసా చెందినప్పుడు ఇవాళ కానీ మీ బయోగ్రఫీ రాచేసుకుని అది పెద్ద పెడుతామంటే ఎందుకని బయోగ్రఫీ దీనికోసం అనే అర్థం ఉన్నది అనమాట మనం జనానికి కొంత విజ్ఞానానం చేయాలి కానీ ఇలాగైతే ఊకాంతేసి జనాన్ని బరువు పెట్టకపోతే న్యాయం కాదు నేను ఇది రామమోహ్యే తావానై పశ్యన్వాన విజాన అతివాదివతిబ్రూయ్యశ గొప్ప మంత్రం సో ఏదాని సర్వాని ప్రాణోహేవా సకల ప్రాణులు కూడా ఒకే ఒక ప్రాణదేవత ఉంటారు అంటే ఏంటి దెర్ ఇస్ వన్ వైఫ్ మ్యానుఫాక్చర్ ఇన్ ఇన్ఫినిట్ లివింగ్ జీఎన్ అది సత్యం ఇన్ఫినిట్ తెలియదు ఒకటి కాదు రెండు కాదు వాటన్ని పిల్లలు ఒకే ప్రాణశక్తి ప్రకటన అధునీతంగా మోడర్న్ బయాలజిస్టులందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించేస్తారు ఇంకా మనకి కొంత గ్రహించుకోవాలి ఆలస్యం ఉందేమో కాదు బయాలజిస్ట్ దూరైన హక్తి కూడా ఇంకేసరికి బయాలజిస్ట్ బయాలజిస్ రూపంలో ఫిలాస్ఫర్ ఫిజిక్స్ రూపంలో ఫిలాస్ఫర్ అయిపోతారు to the ఈ టెక్నాలజీస్ కి ఇంజనీరు వీళ్ళు అవసరం ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఓటు నాట్లో డీటెయిల్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది డివిషన్ కి డీటెయిల్స్ కి ఇంపార్టెన్స్ ఇట్ ఆ మోడర్న్ ఫిజిక్స్ టెక్టికల్ ఫిజిక్స్ బయాలజీ జనరల్ లెవెల్లో హయ్యర్ లెవెల్లో తెలియక వాళ్ళందరూ ఫిలాసఫీ ఎందుకంటే వాళ్ళకి ఎంత రిలే అప్లా మనిషి దయలు తెచ్చినప్పుడు ఎదుగులు వేదం లేదు తిక్కువ ప్రెషర్ బయట ఉన్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంది వాళ్ళ అట్మాస్టర్ ప్రెషర్ ఉంది పది ఎదుగులు లోపల డైర్ చేస్తే పది అది కూడా వాటర్ కావాలని ఒక బాడీ మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి హైయర్ ప్రెషర్ లో ఉంటుంది దారి తక్కువ పనిచేసేది అనుకోండి బాడీ మొత్తం అంతా కూడా హైయర్ ప్రెషర్ లోవర్ ప్రెషర్ లో వస్తుంది వాళ్ళు అవాడ అలౌన్స్ చేస్తున్నారు డైవర్స్ అలా చేయలేదు వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ తక్కువ వస్తే చూసుకుంటాం ఆ సూప్ లోపల ప్రెషర్ ను కంట్రోల్ చేస్తారు లేకుంటే హైయర్ ప్రెషర్ లేకుండా లోవర్ ప్రెషర్ పైకి వచ్చేప్పుడు ప్రెషర్ తగ్గించుకుంటూ వస్తారు తగ్గించుకుంటూ వస్తాయి స్లో వెళ్ళాలి ప్రెషర్ ఎంక్వైరీ చేస్తుంది పైపు వచ్చినందుకు స్టోగా రావాలి ఒక రిజర్వ్ తేడా తెచ్చేది అంటే వాళ్ళు పైప్ వచ్చిన వెంటనే హాస్పిటల్ చేసి ప్రెషర్ బ్యాంకు లో పెట్టారు అంతేంజర్ అవుతుంది లేదా ప్రశిక్ష మహాసముద్రంలో ఒక మైలు లోపల ప్రాణం మైల్ వన్ మైల్ బిలో ప్రాణం ఉంటాయి టూ మైల్స్ బిలో ప్రాణం ఉంటాయి ఆఖరికి సెవెన్ మైల్స్ బిలో ైఫ్ సెవెన్ మైల్స్ సెవెన్ మైల్స్లో ఒక పర్టికులర్ వేల దుద్ధివంతంగా కనపడే చేప కాదు ఆ చేప మొత్తం దాని దేహం అంతా నోరే కోట అనే ఉంది అంతా నోరేదండి అది సెవెన్ మైల్స్ అడుగుతుంది సెవెన్ మైల్స్ అడుగున సిక్స్ డాక్ అక్కడ అసలు సీట్ చేస్తున్నది ఫోటో అక్కడ మీకు ఫోటో ఫీల్స్ వచ్చేసినవి ఏది ఉండదు అక్కడ లైఫ్ కానీ లైఫ్ ఉంటుంది చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది కొత్త కొత్త రకాల లైఫ్ ఉంటుంది సరే ఈ విధంగా ఇదంతా స్టడీ ఆ లైఫ్ యొక్క మహిమని చూసి అత్యాస్ పడిపోయినా సో కాబట్టి ఇన్ఫినిట్ లివింగ్ బీ అని లైఫ్ ఈజ్ వన్ ప్రాణో సర్వాలు భవతి సో దిట్ ఈస్ ద రివర్ లైఫ్ The whole universe is a river of life. A flowing river of life. River is very important. That is, it is called the Kranam. The Kuru-kun, the Teru-kun, the Buddha-kun of the Kranam is a German, Adhyayam is a human. Now, Kranam is a human, Adhyayam is a human. The Kranam is a human. And the Kranam is a human. If Kranam is a human. There is a human. It is a human. ఈలో ఉంది వెయ్యి పూటల నుంచి చేపలు వస్తాయి వాటిలో బతికి వెళ్ళి బతుకుతాయి అలా వస్తువు తిరిగి కొడుతాయితుంది చూడవచ్చు కంటిన్యూ చూస్తాయి మనుషులు కూడా ఉంటాయి చూపించుంటే ఎన్ని సందర్భాలు లేకపోతే చూస్తున్నాయి బ్రతుకున్న వాళ్ళు బతుకున్నారు కొత్త వాళ్ళు పుట్టుకొని కొత్త వాళ్ళు దేవత్యాగం చేసేది ప్రాణానికి మార్పు కాబట్టి ఎవరు పుట్టారు కాబట్టి పెద్ద మళ్ళీ కాబట్టి దేవత చేసుకునే జోన్లో తర్వాత ఎవరికైతే దిక్స్ చేయడం లేదు నేను కూడా అసందర్భం ఇక్కడ పుట్టింది లేదు కోర్లేదు ఎందుకంటే మహాత్ములు పుట్టినకి మనడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓ మహాత్ములు ఇవ్వాలి ఆయనకి దిక్ష ఎవరో ఇస్తే క్యారెక్ట్లో వస్తే దిక్స్ ఇంతకు ముందు చెప్పుకుంటాను ఈ కథ ఓ రోజు దిక్ష ఆయన ఓపెన్ చేస్తే జార్జు అని చూపించారు ఇంకా ఆయన సభ్యులు భోజనం చేస్తే చాలా సంతోషవంతి ఇంత తేడాగా ఉంది గ్యారేజ్ ఇచ్చేస్తామని అంటే మన ఇంకా ఎవరో పోయే సంవత్సరం మన ఏదో తగ్గిన శార్థ కార్యం ఇంకేదో ఒక అలాగా బాగుంది ప్రార్థనాలు ఇవి బాగున్నాయి కలుగుతా ఉంటే మనకు చిత్తాది చాలా బాగుంటుంది అందరికీ కూడా కట్టాలంటే అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కడతారు బాగు ాగుంది చక్కగా గ్రామంలో శ్లాపాలి వాడ అంటే ఈ వాటర్ వీటిని చెప్పారు గ్రామంలో వాళ్ళు తెచ్చారు వాళ్ళు సలహిస్తారు ఈ మహాత్ముడు నూటమ్ముడు మాట ఆ మాటకి పొలం ఉంటుంది దానికి ఆర్తీకే శ్లాపాలను తీసుకు రెండు నాలుగు అరవై ఐదు ఎక్కడ ప్రారంభండి దీన్ని దూరం పెట్టి మనవాళ్ళు శాతం ఇది అందుకంటే దాంట్లో తెలువైనా ఆయన నేను త్వరగా పుట్టినరోజు ఎవరికైనా ఉందిరా ఉన్నాను అడిగారు ఎంతగా గ్రామంలో ఈ పుట్టినరోజు ఉన్నాం ఈ గ్రామాల్లో నేను ఎప్పుడూ ఎంతో మంది పెద్దల దగ్గర శుశ్రపూ చేసాను ఎదు ఆయన గారు కొంత సముదాయాలు గారు తమ సార్ కానీ లేదంటే తర్వాత అన్నాజీ నిత్య మహారాజు ఎవరు వెళ్తున్నాం పెద్దలను నేను తమ గేర నుంచి మహారాజు ఉన్నది ఉన్నది సో ఇంత మహాత్ములు నేను సుష్పృష్టి చేశాను ఎక్కడ కుట్ట నేను ఎవరు వాళ్ళది తో పుట్టినరోజు వాళ్ళు వీళ్ళందరూ గొప్ప మహాత్మ్యం సో వాళ్ళు గ్రామాల్లో పోపం వాళ్ళు ఎర్రు తన సింపుల్ లైఫ్ నేను చేసేదాన్ని బుద్దినోజుని పండగ చేసుకుని దాన్ని బట్టి పట్టుబెట్టి జనాన్ని పోవేసి ఇంత చేసేటువంటి ఆ ఉల్లాసంగా ఆ పోసం ఎవరికి ఉందండి అంత ఖాళీగా అయితే అంత వీళ్ళు దృష్టి రోజు వ్యాకరణం అనేది యాదాంతం ఈ రోజు పడి ఉంది కానీ కానీ ఇలాంటివి ఇన్వెషించిన అలా ఉండి పడుకోవాలి మాత్రం కదా ఎవరు దా పుట్టినరోజు ఉన్నాను అండి అది ఇది చెప్తాను ఏమో పుట్టినరోజు తెలియదు కానీ మొన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టడు అంటే దశ జనం అంటే పది రోజులు ఆక్రోషం అనేది ఉంటుంది దశజనం నిర్దశ అంటశ శిశు అంట నిర్దశ అంటే పది రోజుల గుర్తు చేసి వాళ్ళు జాతా చౌక్యం నుంచి బయటపడ్డే శిశువు అని అర్థం ఆ గురుడు కురుదంటారు మనవాళ్ళు ఆ గురుడు స్నానం చేయలేనా అయితే సరే ఆ పిల్లవాడు పుట్టేదండి కట్టగా మళ్ళీ మంచి మంది ఇంట్లో అని బాగా నిండా పెట్టే మళ్ళీ పంపించానా మహాత్మ గారు తీసుకుంది కారణమే అసలు ఎవరే శ్రద్ధ నానా అని అడిగారు అంట కాబట్టి ఒక శిశువు కుట్టాడు మనకు రోడ్డు చెప్తా శిశువు ఈ పుట్టినరోజు పుట్టిన రోజు తొందరగా చెప్తే ఇవ్వాలా అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా బేగ సాధ్య కూడా పెడతాను అని చెప్పారు బాగుండే గ్రామంలో ఇలాగంటే సుఖం సాధన జరుగుతూ ఉన్నారు అని ఆయన చూసి ఆఫ్ ఫ్లో ఆఫ్లైట్ రివర్ ఆఫ్లైట్ అంటే ఉంటే మరణము ఇచ్చే దాని వల్ల సో ఉన్నది ఒక్కటేనండి నన్ ఎగ్జిస్ట్ బట్ గా ప్రాణదేవత మినహాయించి ఇంకా వేరే వేలు ఏదీ లేదు కానీ మీ పితావు నాకు పితా ప్రాణహం మాతా ప్రాణ మా తమ్ముడు నాడు ప్రాణ ఆధ్యాత్మిక ప్రాణ సర్వము ప్రాణ ఉద్యం ఇచ్చాడు ఇక్కడ ఉంటుందంటే ఏటాని సవాణి దానోభమతి ధర్మము ప్రాణదేవత పట్ల ఇంకా ఏది లేదు కాబట్టి ఆల్ లైఫ్ గాడ్స్ లైఫ్ అండి లైఫ్ ఆల్ లైఫ్ ఇస్ గాడ్స్ లైఫ్ నథింగ్ అదర్ దాన్ గాడ్ దెర్ ఇస్ నో గోల్డ్ అదర్ దాన్ గాడ్ దో మీ అదర్ దాన్ గానా అంటే హెల్త్ మీద ప్రాణోహ్యాని సని భవతి ఇలాగే మీరు దర్శించాలి ఏం పశ్చిమ ఇలాగే దర్శించాలి ఇంకొక విషం అంటే విషం అనగ ఉద్యమేస్తే బాధ్యత దాన్ని బాగా హ్యామర్ చేస్తూ ఉన్నారు అప్పుడే విషం నిర్మాణం ఏం పశ్చిమ జతం చేసినట్టు తెలియాలి ఓ నమ శివాలయ శివాలి ఓ నమ శివాలయ అంటూ ఉన్నారు ఇప్పుడే రామ రసం సార్ రామనామ అవధేయంలో రసం ఉందంటే ఆ రసం ఎవరికి తెలుస్తుంది పదే పదే పదే పదే జపం చేసిన వాడికి ఆ రసం వాడికి తెలుస్తుంది కాబట్టి ఏదో ఒకసారి ఎలక్రి లైట్ అనేసి తప్పకపోతే అలాగా ఆ విషయం రాదు దాన్ని బాగా లోటుగా అధ్యయనం చేసి అనేక యుక్తులతో అన్ని వైపుల నుంచి నవ్వుకు వచ్చి ఆ సిద్ధాంతాన్ని బాగా బలంగా ప్రతిపాదించాలి అదే చేసుకోండి స్థితి ఏమం పశ్చిమ ముందు జన్మలుగా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఏమం మన్వాహ ఈ సత్యాన్ని మననం చేయాలి కొద్ది రోజులు వెళ్ళాలనుకోండి ఒక్కొక్క ఉందనుకోండి ఇదేదో అపవిత్రమైన జంతువు లేకపోతే పిల్లుందనుకోండి దిగుమాలు పిల్లలు వచ్చింది ఈ ప్రాణ ప్రాణదేమకం తెలిసింది వాళ్ళ లక్షణం అలా ఏ రకంగా అవుతుంది అవకాశంగా అవుతుంది ఒక్క లేకపోతే ఇలాంటిది ఇలాంటి మొహం సత్వలో జరిగినప్పుకోండి వీడి దృష్టికి శిప్రం వచ్చేది అని నన్ను తెలుసు మరి నా అమ్మరా వీడు మొహం దృష్టి అని వెళ్ళినా ఈ ఎంత అజ్ఞానము కరణగచ్చిన అజ్ఞానంతో నన్ను ఏది సాలం ఎక్కడ తత్వం ఏదో కొన్ని కష్టంస్ పడుతున్నాయి ఈ కస్టమ్స్ వదిలో సంజికల్లో ఉండొచ్చు సమ్ టైమ్స్ లాజికల్ గా ఉండొచ్చు ఇన్స్పైన్ లాజికల్ ఇది నటింగ్ మోన్ అనే కష్టం కష్టం లేదు ధర్మం లేదు జ్ఞానం లేదు కష్టమ్స్ ధర్మాలు అయిపో చాలా శ్రద్ధగా చాలా మడిగా భోజనం చేసేస్తే ధర్మం అయిపోతుంది మీరు ఎదవాళ్ళకి పెరితే ధర్మం అవుతుంది అంటే లేదు మేము ఎప్పుడు భోజనం పెట్టేయాలి అలా ఎలా పెడతామంటే నేను మడిగా భోజనం చేసుకోవాలంటే మీరు మడిగా భోజనం చేయాలి అవసరమైన కానీ ఎదడవాళ్ళకి పెరిగితేనే ధర్మం మీరు ఎదవాళ్ళకి పెట్టకుండా మీరు చాలా పట్టకుండా కొత్త పండితున్నాం కొత్త జిల్లా రోజులు పెట్టేసి రాష్ట్రంగా భోజనాలు చేసేస్తూ ఆ ధర్మం అయిపోదు మీరు పెడిస్తేనే కాబట్టి పోతుంది ఎదుట ప్రాణాలను గుర్తించాలి దాంట్లో ఈశ్వరుని దర్శించాలి మంగళ నేను అద్యమైన అన్ని రైతుల నుంచి నవ్వుకొస్తూ ఉంటాను ఏ యాంగిల్స్ లో ఒక పాయింట్ ప్రతిపాదించారు అదొక శైలి ఏవం విజ్ఞానం అప్పుడు వంట పూర్వకం పశ్చిమంటే శివంగనం లవణం మననం ఇది జ్ఞాసం వంట పూర్వం వంట పరిపే సో అతివాది అటువంటి విజ్ఞానం కూడా వారు అతివాది అవుతారు అతివాది అంటే అధికంగా మాట్లాడతాడు అని కాదు అతిగా మాట్లాడతాడని ఆ అతి కాలం అతీతి అవసతు ఇంతే నామరూపంలోనూ వీటన్నింటినీ ఇప్పుడు మీరు ఒకటే మాట్లాడండి ఈ పుట్టినరోజు అన్న మాట్లాడుతున్నాడు అనుకోండి పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి దాని గురించి పెద్ద జరుగు చేస్తున్నాడు అనుకోండి ఇది లేక దిగు ఎట్లా చేసి ఈ ద్యూస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అలా చేస్తున్నాడు అనుకోండి పుట్టినరోజు పదిహేను రోజుల ముందు నుంచి మొదలెట్టి ఆయన పదిహేను రోజుల అదే ప్రసంగం అదే ఫోకస్ అదే హయాలు ఉందనుకో ఉంటే అప్పుడు ఆ వ్యక్తి ఆయన నామరూపాలకి ఫోకస్ ప్రాధాన్యం ఇచ్చినవాడైనా ప్రాణదేవతకి ప్రాధాన్యం ఇచ్చాడా ఏది ఇచ్చాడు నామరూపాలకి ప్రాధాన్యం ఇచ్చాడు అని అంటే ఏంటి నామరూపాల పరిధిలోనే ఉన్నాడు దాన్ని అతిక్రమించలేదు ఇంకా అంటే అతి వారి కాలేకపోయాడు లాదిగా ఉన్నాడే కానీ అతివారిని కాలేకపోయాడు అతి పద్ధతి ఇంకొకటి ఉన్నాడు అసలు పుట్టినరోజునే మాత్రం ఆయన తెలియదు పదాలు కావాలి తెలుగు పదాలు కావాలి కాదు ఈ రోజు బట్ ది పాయింట్ ఎవరు దగ్గరికి పుట్టినరోజు అనే నాడు ఫోకస్ చేయడం మరణము అనేది అందే లేదు మరణం గురించి ఆలోచించే గైట్లో ఉందండి మరణం వచ్చినప్పుడు మరణం వెయిట్ చేయాల్సి ఉంటుంది బిజినెం వెయిట్ చేస్తే గైట్ నువ్వు వెయిట్ చేస్తున్నా తీసుకున్నాకొచ్చే అర్థం అయితే పోరాని అలా ఉండాలి కానీ మరణం గురించి ఆలోచించటం కుటుంబ గురించి ఆలోచించటం కొద్దిగా మరణము ఏం ఎక్కడ చెప్పారండి ఎవరు చెప్పారండి కొద్దిగా మరణం ఏ శాస్త్రంలో చెప్తారు చెప్పండి నాకు సిద్ధిందంగా మీరు ప్రమాణం వచ్చింది ఇదిగో పుట్టిగా ఇదిగో మరణము ఇది ఇంపార్టెంట్ ఆత్మకు ఉన్నాయి లేదా ప్రాణాలు ఉన్నాయి ఎక్కడ చూపించడం ఒక్క ఎవరు చూపించండి మీరు ఒక్క గ్రంథం చూపించండి నాకు సంబంధించి ఐసీజన్ మహిశాలు ఒక్క గ్రంథం చూపించాలి మీరు నాకు ఆత్మస్వరూపానికి తృప్తిగా ఉందని కానీ మన పుట్టిగా మరణము సంబంధం ఒక్క గ్రంథం చూపించిన మీకు ప్రమాణ గ్రంథం కాబట్టి అతి మార్గలు భక్తి అంటే మీ పుట్టిగా మరణము నామరూపాలు పితామాత భేదము దివిషము వీటి అన్నిటికీ అతి అతీతంగా విడిపోయి అతీతంగా విడిపడి మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతూ ఉంటే ఎద్రవాళ్ళు అంతా విధానం అలా మాట్లాడిస్తున్నావు అతిరాజీగా ఇప్పుడు నువ్వు ఏడు నువ్వు లెక్కలోకి తీసుకోవా ఎందుకంటే నీకు మీకు అర్థం లేదా ఈ పితా మాత ఈ భేదాలను వీటిని నేను సంబంధం లేదా నువ్వు వీటి అన్నిటికీ అని ఎద్రవాళ్ళు క్వశ్చన్ చేస్తాను క్వశ్చన్ చేస్తే ఇంకా ఏమవుతుందంటే అసలు నువ్వేమని చెప్పాలంటే ఎస్ నేను అడ్డు దాని చెప్పేదాన్ని డోంట్ ట్రై ీస్ లౌక్కుతూ ఉంటా వాళ్ళ భేద దృష్టిలో బతుకుతూ ఉంటా భేదమే సత్యం అన్నట్టుగా మాట్లాడతాను భేదాన్ని కట్టుబడుకొని లేదా మీరు ఇలా మాట్లాడుస్తున్నారు మీరు మీ తల్లి తండ్రి ఇంటి దేవుడు ఏమో మీరు సోదరుడు సోదరి అత్యథులు బ్రాహ్మణులు క్షత్రియులు ఈ భేదాలు మీరు ఏం చూడరా అంటే మీరు అది కాదు ఆ ఓన్యం అతి కాదు అలాగా ధనకా ఉదయాన్ని తీసుకెప్పు ఇది వాటి నేను అది కాదునండి మీ విషయం అయితే విలువ నేను అది కాదు నాపన్ముహమిట కూడా దాచిపెట్టద్దు అపన్ అంతా దాచి పెట్టద్దు నాపేత దాచిపెట్టద్దు సత్యాన్ని దాచి పెట్టవద్దు సత్యానికి రంగు పొందువద్దు సత్యాన్ని ఓ కొంత అసక్తులన్నీ జోరించి నిరాయించి మసాలా సేవలు తయారు చేసి చెప్పవద్దు సత్యాన్ని పూర్వం వస్తున్న శక్తి అని శృతి చెప్తాం ఇది శృతి అంత అంత బలంగా చెప్తాం మంచిగా మేము అందరం చూద్దాం తస్మాత్ ప్రాణోస్ వాణి కాబానుసం వన్యూ ఇవన్నీ అంటే పితా మాత భ్రాత స్వతాచార్య బ్రాహ్మణ ఇవన్నీ ఇది మాట్లాడ కదా చలాని స్థిరానిత కదిలే ప్రాణులు కదలని ప్రాణాలు కదిలే ప్రాణుల వల్ల మనసు ఒక శువు భక్తులు కురుము కేట కదలని ప్రాణు వల్ల శక్తి ధర్మలు ఇవన్నీ ఇవన్నీ కూడా కేవలము ప్రాణదేవతయే గణ అంటే హిరణ్య గర్భ మరుగుతాయి ప్రాణదేవత హిరణ్య గర్భ హాని మరుగుతాయి ఆ ప్రాణహాని మీరు ఇప్పుడు నేను ఎక్కడో ప్రాణోపాసుల గురించి చెప్తున్నా ఎక్కడి మీద అదే ఉంటుంది ఉపనిషత్తు అంటే అదే ఉంటుంది ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు తీసే అనుకున్న అదేమంటుంది కౌశీక్యోపనిషత్తులో అదే ఉంటుంది ఎక్కడికైనా అదే ఉంటుంది చెప్తున్నా ఎవరి వాడిగా ఎందుకంటే ఉపాసనన్నీ ఎందుకంటే మనకి మనం బ్రహ్మగుతు ఎక్కువ ఉంటే బాగా అనే ఒక ప్రశ్న చదువుకోని వాళ్ళే చౌవుకోణం అంటే ఆ సంప్రదాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే ఊరికే సూపర్ ఫీట్ చేయాలి పద్మబోధ ఆత్మబోధిపోయిందంటూ ఆత్మకోసం శక్తి పట్టం పద్మోషం కూడా ఎక్కువ ప్రశ్నించాను పెంతరుడు రాసిన తర్వాత తత్వే కానీ తత్వబోధం ఏమి ఉంది అసలు తత్వబోధ ఇది ఎక్కడ అవసరం అంటే అది ఎక్కడెసుకోవాలి ఇందు వీరే దానికి ఒక స్టేటస్ తీసుకుంటాం నన్ను తత్వబోధం మీద చెప్పనున్నాను చెప్పమంటే వాళ్ళని వెళ్ళి చెప్పారు తత్వబోధ అంత సమాచారం ఉందో వీళ్ళు చూసుకోండి అవస్థాపన ఏం లేక ఉంది ఇవే ఉన్నాయి నేను పేరు చూస్తే నీకు ఎలా ఉండదు కానీ ఆ అలవాటు ఎక్కడ వస్తున్నాం అంటే ఎంత నిర్లక్ష్యం పక్కన పోవాలంటే అంత నిర్లక్ష్యం పంచీకరణం కూడా పంతీకరణం అంటే నిర్లక్ష్యం నేను పంచీకరణం కోర్సులో పెట్టాను టూ మంత్స్ కోర్సులో లేదంటే పంతీకరణ టూ మంత్స్ ఎందుకు ఇస్తానండి అయితే వన్ మంత్ కోర్సులో పంతీకరణకు వన్ మంత్స్ ఎందుకు రెండు మూడు క్లాసుల్లో అయిపోతుంది ఆ మాత్రం వందీకరణం ఏమో చేశాను అన్నమాట అంటే పోలని వార్షికం కూడా ప్రభుత్వం నేను ఆఖరికి పాటు క్లాసులు పది క్లా కూడా ఇరవై ఇరవై నాలుగు రాజు కాకపోతే అలా నిర్లక్ష్యం సందర్భం ఉండరా సో ఏదైతే ప్రాణోపాసన అయ్యేది బ్రహ్మ అయ్యా బ్రహ్మ ఇది ఎలా జరుగుతుంది ప్రాణోపాసన చేయకుండా బ్రహ్మ ఇది జరిగింది అసలు సర్వముందు ఐతత్వాన్ని దర్శించుకుని అవుతుంది ప్రాణోపాసన జరిగినా మీకు స్పష్టంగా అలవాటు అవుతుంది అని చెప్పాను అక్కడికి తింపని చెప్పారు మీరు దక్షిణామూర్తి దేవాలయానికి ఎంత అని అడిగారు అని వెళ్తాను దక్షిణామృతంటే ప్రాణదేవతండి బాబు ఇందుకు వేరే ఉంటుందే మీరు ఏదైనా మంత్రం చేస్తారా అడిగేస్తాను ఏం మంత్రం చేస్తారు మీకు కలరు తను చెప్పబోతుంది అంటే చెప్పండి నవన శివారు ఆ శివుడు ప్రాణదేవతే ప్రాణహా అంటే శివుడే మరి విష్ణువరే ప్రాణ అదే వచ్చింది నమస్తే విష్ణువు కూడా ప్రాణహామే ఇదే ప్రాణ ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఇన్ని ఉండదు గోడ ఒకటే సత్నం కానీ ఓ సందర్భంలో ప్రాణహారత ఇంకో సందర్భంలో హరిణ్య గర్భహారత ఇది తిరిగి కూడా ఉండదు పరిస్థితులు కాబట్టి ఇప్పుడు వేదాంత విద్యార్థి శివాలయానికి ఇది ఎల్లలో తప్పవలంగా వెళ్ళొచ్చు కదా శివాలయానికి వెళ్ళొచ్చు లక్ష్మీ ఆలయానికి వెళ్ళొచ్చు దక్షిణామూర్తి పూజలు చేస్తున్నారు అష్టోత్తూర్ చేస్తున్నావా లేదా అవి చేస్తున్నావు కానీ నీకు ఏంటి అభ్యంతరం ప్రాణోపాసానికి ఇది అవసరం అంటావా కాదు కదా అంటే పురాణిత్వే ముక్కేపటికి నీకు సాధ్య ఉందనిపించింది ఉపనిషత్తి ఏమి దిగిన ఇబ్బంది అనేది తెలుసుకోవాలి ఈ సంబంధాన్ని వినిస్తానంటే మీరు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మీరంతా ఏమో దేవాలయాలకు వెళ్తూ ఉంటారు సో రాముడు అంటారు కృష్ణుడు అంటారు అయ్యప్ప అంటారు దేవు అంటారు దొంగ అంటారు లేకపోతే ఎన్నో పేర్లు అంటారు ఇవన్నీ ఆ హే గ తప్ప మరియు కాదు అది మనం తెలిసింది సూర్యుడిని అన్నం సూర్యుడికి దండం పెడతారు అంటే ఆ హెముడిగా పూర్వ దండం పెడతారు చంద్రుడికి దండం పెట్టినా అండి అంటే తల్లి పెట్టి సకల ప్రాణులలో ఆ ప్రాణదేవత అదే దండి తీసుకున్నారు తీసుకున్నారు ఏదన్నారు థోక్త ప్రకారేణ్యవకోన్చింతయన్ ఇది ప్రోగ్రస్ తల అది మంత్ సయు దర్శనం ఎవరు ప్రాణది ప్రాణ ఉపాస ప్రాణదేవతను ఉపాసం చేసేవాళ్ళు ఎలా అవకాశం చేస్తారండి పశ్యం చేస్తారు ఫోటో వద్ద చూపు కింద కాదు ఎక్స్రే చూపు మీరు ఫోటో తీస్తారనుకోండి ఫోటో తీస్తే ఫ్లాష్ వేసి ఫోటో తీస్తారు లైట్ ఫ్లాష్ వేసి ఫోటో తీస్తే వస్తుంది ఒక్కలాదు ముఖము క్రాసు మొత్తం దుఃఖాల లోపల లోపడతారు ఎందుకంటే మాల పొడలో పడాలంటే మాల పడిపోతుంటే పడుతుంది పడిపోతుంది ఎందుకంటే మెడిపిల్ లైఫ్ సూపర్ ఫిషియల్ ఫామ్ చూపిస్తుంది అదే ఎక్స్రే తీస్తారు ఎక్స్రే తీసుకుంటే ఎలా తీస్తారు సప్లై అయితే ఎదురవుతుంది అది ఇలా కౌపు తీసుకుని అలా పట్టుకుని నిలబడబడతారు అలా నిలబడతారు అప్పుడు ఇది ఉందన్నమాట అప్పుడు ఇస్తాం నిలబడితే వాళ్ళు అక్కడికి ఎక్కడికోలేదు ఉదాహరణ వాళ్ళు ఏమను అవుతుంది అంటే సిట్ ఇలా అని ఇల్ల అంటారు ఆ వచ్చేది సార్ ఇంకా ఉండేవాళ్ళ శరీరం సార్ అయిపోయింది అప్పటికే అంటే అయితే ఆ ఎక్సె ఎక్సెట్ కింద శరీరం మీద మరి ఎస్ వస్తా ఉంటాయి ఎస్ వస్తాయి బొమ్మ పడుతుంది ఫోటో తీసినట్టే రేపు నాడు కూడా ఫోటో ఆ బొమ్మలు ఏంటి ఈ చొక్కాలు తర్వాత మీరు రాసుకున్న స్క్రీన్లో హెల్ప్ ఇదేం నమ్మడం చింత బొత్తు కాలబోలు ఇవేమి నామారు ఇంకేం కలుగుతాయంటే ఎముకలు తీసుకెళ్లబడతాయి ఇంకా లోపుగా చూస్తున్నాను అలా చూడాలి అత్యంత సూక్ష్మమైన చూపు సో ఏదో యథోక్త ప్రకారేణ పైన పెట్టిన విధంగా చూడాలి యథోక్త ప్రకారేణ అంటే పితామాతీ అంత ఆ ప్రాణదేవతాయి గన్ని అంతా ఆ లైవ్ మీరు వస్తా లైవ్ ఎక్కడకో నన్ను లైఫ్ అలా అయితే ఇక్కడ ఉంది కాబట్టి జగత్తుంతా కూడా ఆ యూనివర్సల్ ప్రాణం కంటే భిన్నంగా లేదు నేను కూడా ఆ యూనివర్సల్ ప్రాణం కంటే భిన్నంగా లేను ఆ ప్రాణాన్ని వాయుదేవత రూపంగా మనం సంచారం చేస్తుంది మన లోపల కూడా సంచారం చేసుకోండి అని అది ద్వారా రూపంలో అలా అక్షిస్తాం వాయువుతో సంబంధించి వాయు పాపం ప్రాణమే అని చూస్తారు తర్వాత హలతహ అనుభవంగా ఉంది ఫలత అనుభవ అంటే ఇలా విని దిని విని దీనికి ఫలం ఎందుకండి అంటే అనుభవమైన ఫలం ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటే ఫలం సాక్షాత్కరించుకోవడం అంటే ఏంటి మీరు చేసే ఆలోచనలు పలుకు చేసే ఈ సత్యము వెనుక ఉన్నదన్నట్టుగా ఉండాలి ఇప్పుడు ఒక దయ రెండా ఉందనుకోండి ఆయన ఆలోచన ఉంటుంది అయ్యో పాపం వాళ్ళు తప్ప వాళ్ళకి నిర్ణయించాం అని అనిపిస్తుంది మాట ఎలా ఉంటుంది నాయన ఇలాగా ఆత్మీగా ఉంటుందో అని అని అలా ప్రేరణగా కలుగుతుంది చేస్తే ఉంటుంది వాళ్ళ దగ్గర పండుగలం ఈ మూడు ఉన్నాయంటే అర్థమయ్యేది వాళ్ళ హృదయంలో డయాగ్ ఉన్నది ఉండాలి కదండి ఆ దయ ఆలోచనని పలుకుని చేస్తుంది మూగింటిది కూడా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా కర్మము ప్రాణమే అనే దర్శనము ఉన్నట్లయితే ఆ తీరచ ఉంటే ప్రాక్టికల్ ఏమవుతావుతుందంటే ఆలోచన దానికి తగ్గగా ఉంటుంది ఎవరో ఒకసారి తీరుకుండా లేదు ఏదో అపకారం చేసింది సార్ వాడు జ్ఞాపకం వస్తారు జ్ఞాపకం వచ్చిన నేర్చుకోండి ఈ అపకారాలు ఉపకారాలు ఈ మిథ్య నామరూపాలు కాదు ఆ మనిషిలో ఉన్న ప్రాణమే ఎక్కడా ఉన్నది సంఘము ఆ ప్రాణమే అని అని చెప్పి అని ఆలోచిస్తుంది ద్వేషభావం పెట్టుకుంటాం ఎదుర్కొన్నా మనిషికి కనపడ్డాడు కొన్ని ప్రేమగా పనిపించాడు లేకపోతే భక్తి భావంతో పనిపించారు ప్రేమ దేవతలను దర్శిస్తాం చేస్త కూడా దానికి తగ్గట్టుగా అని మంచి తప్పిస్తే నెగిటివ్గా ఉంది జీవితే ఫలత అనుభవన్ అవ తర్వాత ఎవం హనుమానహా ఉంది ఎవం హనుమానహాం చేపస్థితి చరితయం అనేక యుక్తులుగా మీరు తీసుకురావచ్చ ఫ్లాజెక్ట్లే అన్ని వైపుల నుంచి పట్టుకొచ్చి దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ప్రవేశపెట్టారు సముద్రంలో జరితే ప్రాణమే గాలిలో ప్రాణమే బ్యాక్టీరియల్ లెవెల్లో ప్రాణం పశుపక్షి కాదుల్లో ప్రాణం సిరిటేటి కాదుల్లో ప్రాణం అసలు ప్రాణమే సిరిటీవో రెండు దృష్టాంతాలు ఇచ్చింది అనువేదేట ఇలాంటి దృష్టాంతాలు మీకు అన్ని కుదిరితే అన్నీ తీసుకురావాలి మిస్టర్ ఎఫ్ వైఫ్ మన పుస్తకం దాంట్లో ది సెవెన్ మిస్టరీస్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు అని డివైడ్ చేస్తుంటాయి సో దాంట్లో చాలా అద్భుతంగా రాస్తారు ఆ లైఫ్ యొక్క మహిమలు రాస్తారు మనం లైఫ్ లేదనుకున్న వాటి అన్నింటిలోనూ కూడా లైఫ్ ఉన్న బిహేవియర్ చూపిస్తారు లైఫ్ లేదని మనం అనుకుంటాం లైఫ్ లేకపోవడం అనేది లేదు సరగ ముందు లైఫ్ మనం జాలి ఇచ్చి సంచారం చేసుకుంటా ఉన్నాం ఇవి ఇంకెంకే గాల్లో రైపు ఉన్నట్టు ఏమి ఉంటాయి టైం ఎందుకంటే రేట్ విన్స్ అని మాన్సీన్ జిన్స్ అని ఎన్ని రకాల జిన్స్ మీకు ఉన్నాయి సో నార్త్ ఈస్ట్ అని సౌత్ వెస్ట్ మాన్సీన్ అని సో ఎయిర్కోటర్ లైన్ దగ్గర మొదలవుతాయి జిన్స్ రేట్ విన్స్ అని అంటారు ఆ విన్స్ అలా అలా అలా వచ్చి తనకి మాన్సీన్ రూపంలో వస్తాయి అటువై అంతర్టికాల నుంచి వస్తుంది విండ్ అంటే ఎంత అది రాంగ్ సెక్ట్ అవుతుంది ఈ లోపల ఇంకో లోపల నుంచి అంటే కమర్ ఆరంభమైన అర్థం ఇవన్నీ విందుకు ఇప్పుడు వైఫ్ ఉందంటారా లేదు విందు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఇంటివీలో వైఫ్ ఉండడానికి వింతే కారణం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది చాలా సక్ష్ఠనా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇట్ సస్టైన్స్ లైఫ్ ఇన్ ఫ్యాక్ట్ వెజిటెలిజెంట్ ఇంటెలిజెంట్ యాక్ట్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ఇంటెలిజెంట్ స్టాటస్ ఫియా ఎంత ట్రస్ట్ గా ఇంట్రీంట్ గా ఉంటుంది అని అలా చెప్తారు కాబట్టి సైన్స్ దీనికి ఉపయోగిస్తుంది అన్ని వైకుల కూడా విద్యను తీసుకుంది అది అలా కనపడినట్లా చూడండి ఎంత గొప్పగా ఉండదు మనం అంతా ఉంటామ పరిస్థితుల్లో ఎలా కనపడుతుందో చూడండి అని అలా ఒక్కరికి అక్కడికి ఆ ఉపాసన లక్షణాల్లో మనమేటిక్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఎక్కడైనా ఇప్పుడేషన్ ఇవ్వండి అన్ని ఏది ఇలా ఉందంట క్యాల్కులేషన్ అనుకోండి ఇంటిగ్రేషన్ హైదరాబాద్ వస్తుందో ఇంటిగ్రేషన్ ఏదైనా ఇంటిగ్రేషన్ ఎలాగైనా మూర్నమెంట్ చేయడం కారణం ఇంటిగ్రేషన్ ఆ విధంగా సర్వత్రా కూడా ఆ ప్రాణదేవతను లోతుగా పరిశీలించుతా అలా తెలిస్తే అది మంట ఉపత్తియోజే నిశ్చయం కి ఉపపత్తి సంయోజ్య అనేక యుక్కులతో జోడించాలి సంస్కృ ప్రాణమే అనేది సంస్కృందో తిన అనేక ఇప్పులతోటి మనం సపోర్ట్ చేసుకుంటూ వాటిని అవగాహన తెలుసుకుంటూ ఏ స్థాయికి దాకా దాన్ని పరిస్థితి చేయాలంటే నిశ్చయం కోరుతున్నాం నిశ్చయ జ్ఞానం అయిపోవాలి సో నిప్పులో వేలు పెడితే కాల్చుకుంది మనకి తెలుసు సర్వము తీసుకెళ్లే అని కూడా తెలుసు ఇదొందుకు కూడా తెలుసు కానీ ఇది తెలియదాలో పోడు అక్కడ ఇప్పుడులో నిలబెడితే కాల్సింది అని తెలిసిందంత పర్ఫెక్ట్గా ఉన్నది సర్వము ఈశ్వరుడే అని తెలిస్తే దాని పేరే మోక్షము ఇంకా మోక్షం అనేది వేరే అన్నారు అంత పర్ఫెక్ట్గా దుర్యాదు యొక్క స్వరూపాన్ని అంత దోహంగా ఎవరైతే పరుస్తుంది ప్రెజెంట్ ఈశ్వర ప్రెజెన్ ఆ పరం పరంభావండియా అంత పరంభావ సుప్రీం ప్రెషన్ సో బ్యాగ్ దానికి బ్యాగ్ అంటే బ్యాగ్ టేబుల్ ప్రెషన్ యువన్సెన్ ఎవరి ఈవెన్ వారి ప్రెసరింగ్ ఆల్ నేమ్స్ అంటాం కన్సెలింగ్ ఆల్ నేమ్స్ అనుకోం ఆ ప్రెసెన్స్ ఏదైతే తర్వాద దానికేనే పుష్కరం అది దేవులలో మనుషీం తమమాశ్రతం అవజాంతి మామో మనుషీం తమమాష్ అజానంత భూతమహేశ్వరం మన పరం భావం సకల ప్రాణుల వ్యాపించి సకల ప్రాణులనే నియంత్రిస్తో దేశకాలంలో అతీతంగా ఉండే నా సర్వోత్కృష్టమైన భావమును తెలియదారక మీద భూతంహిస్తాం దాన్ని తెలియలేక మనం దేవశ్రీనందంగా ఉందని ఇదో ఈ రకంగా ముఖ్యమంత్రి అది ఒక ఉంటాడని బొమ్మ పెట్టి దాన్ని అలంకారం చేసి దాన్ని ఉదేకించి ఏదో చేస్తూ ఉంటాను అని అన్నారు ఈ బొమ్మ అంటే నేను కాదు కానీ బొమ్మ ఎప్పుడు కూడా బొమ్మ ఇటు మీ సిగ్నల్ సిగ్నాల్ సిగ్నిఫై సంస్థ లేకపోతే బొమ్మ నిర్మీతి అనేది ఇప్పుడు ఒక పండితులు ఉన్నారా శాస్త్రీయాలున్నా శాస్త్రీయాలను చేస్తాం ఏంటి స్వకాలని శాస్త్రీయాలు ఉన్నారు లేకపోతే బొమ్మ వేసుకుని సదురాన్ని పెట్టిన శాస్త్రీయాలు ఉన్నారు దేన్ని హెయిర్ స్టైల్ సంథింగ్ విట్ ఇజ్ ఫామ్ సిగ్నిఫై పాము మన ముందు కానీ ఈ పాము వెనుక్క ఆ పాము నిలబెడుతూ ఆ ఫాముని సస్టైన్ చేస్తూ ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానానికి శాస్త్రీగా ఉంటాయి అంతేగాని ఫాము కి ఉంటుంది పాము మన ముందు ఉన్నది ఫామ్ పాము వెనుక్కాలన్నది తత్వం అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క రూపము తన దివ్యమంగళ విగ్రహము కానీ ఆ విగ్రహము వెనుక ఉన్న తత్వాన్ని అది అది తీర్చుకోవచ్చు ఆనంద స్వరూపం తీర్చిన వింట ఆనందమూర్తి ఆనందమూ సందం యూనివర్సల్ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అందుకుంటే పామ్ లెవెల్లో ట్రక్ అయిపోకూడదు మీరు ఫామ్ కే ఇంపార్టెన్స్ వచ్చేసి పామ్ మీ స్వరూపం అనే వాడు ప్రోగ్రెస్ట్ ఉన్నారు సో చాలా చిత్ర చిత్రాలైన కర్మలు కూడా చేస్తూ ఉంటాం కర్మలేం కావు ఏమో కష్టం ఎవరితో చేస్తూ ఉంటాం అది వాటిల్లో లాజిక్ ఉండదు శాస్త్రం ఉండదు ఒక అవగాహన ఉండదు ఏమండదు కుమరికాయ పడతాం కుమ్మరికాయ ఎలా పడతాడు ఆ కుమరికాయ చిన్న కష్టం నోటికి ఇక ఇంకా ముందు ఎంతో తీసుకునే పనులేదు ఆ కొబ్బరి నీకులు ఉన్నాయి అది ఎవరైనా దాహంగా ఉన్న వాళ్ళు తీస్తే ఎంత సంతోషిస్తాను ఆ కొబ్బరి ముక్కలు ఎవరికైనా ఇస్తే పక్కన తీసుకుంటారు మీరు వచ్చి మీరే పక్కన చేసే ఎవరికైనా ఆ కొబ్బరి పైన ఉన్న పెడుకులు ఆ సిక్కు చాలా చెంది అయిపోతే పిల్లలు ఇంటి వస్తాం ఆడుకునే పిల్లలు చెక్తులు ఏమన్నా ఆడుతుంది అధికారుగా నిర్యా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ కామలో మూడి దిగుతున్నది ఇదిగా తల్లి డైరెక్టర్ ఏది కాదు ఈ పాపం అంత ఒకరికైనా ఇలా ధ్యానం చేసుకుంటే మనం ఎవరు చెప్పారు ఇది కాలు వాహన పూజ నాలుగు చక్రాలకున్నా నాలుగు నిమ్మకాయలు పెట్టి నడిపించేయాలి నిమ్మకాయలు ఉన్నా పని చేయమని వాళ్ళు చెప్పి నడిపించారు నిమ్మకాయలు దేవుడు పవిత్రమైన వస్తువు మనం వాడుకోవాలి కదా ఎవరికైనా ఇవ్వాలి అంతేకాదు ఆరు చక్రాల తిన్ను పెట్టి మొన్న ఒక ఆయన ఇంత కుబుడికే నా దీంతో పెట్టి పగలు కొట్టుకున్నాను ఎందుకు ఏదో నేను బాగుపడుతుంది నువ్వు నా సంగతే నేను పదం పోతా ఏదో చేసుకుంటా ఏదో చేస్తా దాన్ని ఎలా వినియోగం చేయాలో నేను తీసుకుంటాను నా సంచులో పెట్టు అంటే కానీ ఎలా బాగుంటా అయితే ఏం చేస్తారు నువ్వు పగలు కొడితే దానికి అద్వినియోగం చేస్తానంటే నాకు కొడతా నీ తప్పంలో నేను ఎందుకు నేను దాన్ని అడుగుతాను తర్వాత దాని మంది జాగ్రత్తగా హెంతులు అన్ని చేసుకుంటున్నారు పడవక ప్రజా అభివృద్ధి అడుగుతడం మీకు అవసరం అనుకుంటా ఒకరిగా డౌట అలా ఒకరి ఒకేసేసి పదకొండు ప్రజల తప్పు మీద ఇలా ఓట్లు మీరు మారేస్తూ ఉండడం ఇది అంతా ఎవరు పెట్టేది ప్రశం ఇదంతా ధర్మ నాది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి శాస్త్రానికి అనుకూలంగా మనం చేసుకోవాలి కానీ శాస్త్రం ఫామ్ లో స్టక్ అయిపోకాలి అవిన ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ అంటే రూపము నామము దాని తృప్తి ఉన్నటువంటి యాక్షన్స్ ఇది ఫామ్ అంటే రోల్ అది ఎట్లా టెక్స్టెక్ తిరుపతి వాళ్ళు గురించి చేయొచ్చు మనం అంటే అర్థం అంటే అహంకారాన్ని త్యాగం చేయదు చాలా అహనర్థం అది దాని అర్థం అంటే అర్థం కాదంటే ఋతువు స్థితిలో ఎందుకు అర్థం అలాంటి ఋతువులు ఏం చేస్తుంది చెప్పలేదు కూడా ఎక్కడ నుంచి చెప్తానే మనం తెలియదు ఎవరో స్వపురాణంలో ఉండే ఉంటుంది దాని అర్థం ఏంటంటే అహంకార త్యాగం చేయాలి కాబట్టి సర్వము నందు ఆ ప్రాణదేవము అది సిద్ధాంతం ఓం పూర్ణమాధ పూర్ణనందోర్ణ ఓం నంద్రహే పూర్ణ పూర్ణమహాగాల పూర్ణ నివాి శాంతి శాంతి హరి ఓం గ్రీ గురు హో నమ్ హరి ఓం సప్తృష్ణా